గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్ రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు అయిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టు లెక్క ఒకరోజు గడిచింది నిన్న ఎన్ని ఇబ్బందులు పెట్టానో నాకు తెలీదు ఎంత ఆలోచించమన్నానో మరి రాత్రి దేవుడేమైనా ప్రత్యక్షమైనా అయ్యా కలవలేదా చాలా కొన్ని అబద్ధాలున్నాయి నిన్న రాత్రి నేను ఫోన్ ఎముయ్య గురించి ముందు చెప్తా దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఓ లిస్టు రెడీ పెట్టుకోవయ్యా నువ్వు కావలసింది అని అనుకున్నప్పుడు మనకు వ్యక్తిగతంగా కావలసిన అనేకమైన కోరికలు కోరవచ్చు अंदर क्षेमा अंदर मंरकने सदुद्दिनी प्रसाद सन्मतिदे भगवा इंकोक बात असूय पड़े बलहनता वो इंकर की लेने नाकुनकू कु गर्वं अहंकार स्नेहा बंधुत्वा दूरमचे दुर्मार्गपत्व आयन अदृष्ट आईन अदृष्टि अदृष्ट ना కష్టపడు సంపాదించుకు అంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెబుతున్నానంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ పునాది భవంతికి పునాదులు కనబడవు భవంతి కనబడుతుంది ఎప్పుడన్నా పునాదులు కనబడతాయా కనబడంటే బలహీనతనా కూర్తీ కనపడని పునాదులే కనపడని బలము కనపడే అలంకారాలకు అది మూలము ఈ అలంకారాలు నిలవాలంటే మూలం బలంగా ఉండాలి ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన రెడ్ షర్ట్ వేసుకున్నాడు ఈయన ఏదో వేసుకున్నాడు ఆయన వైట్ వేసుకున్నాడు ఆయన చెక్ షర్ట్ ఆయన స్ట్రైక్స్ మీ ఇష్టం షర్ట్ వేసుకున్నారు మర్యాదగా పాయింట్ అర్థమవుతోందా ఏ రంగో ఏ డిజైన్ో మీ మానం కాపాడుకుంటున్నారు ఇతరుల మానాన్ని ప్రశ్నించటండి నిన్న నేను నిర్భయ కేసు గురించి చెప్పాను ఆ తర్వాత దమయంతి సేనని ఐపీఎస్ ఆఫీసర్ కేసు గురించి చెప్పా పరిస్థితుల గురించి చెప్తూ మత్తుమందు యొక్క ప్రభావం గురించి చెప్తూ నేను ఒక మాట చెప్పాను నిన్న నేను పొద్దున న్యూస్ పేపర్ చదవకపోవటం మంచిది అని మా స్నేహితులు ఒక ఆయన చెప్పాడు ఆలోచించండి అని చెప్పా కానీ నేను ఇవాళ పొద్దున న్యూస్ పేపర్ చదివా అంటే చదివానంటే మీరు చెప్పితారు గాని మీరు చేయరాసార అది కాదు పాయింట్ ఇప్పుడు ఒక డెబ్బై రెండేళ్ల వయస్సుకి నాకు బలహీనతలు ఉండొచ్చు కాక కాని నా బలహీనతలు ఒక పరిణత స్థాయిలో ఊహించటానికి అవకాశం ఉన్న బలహీనతలు ఆ వయస్సు ఆ పరిణతి తెలియనప్పుడు ఇంకొంచెం బలహీనతలు ఎక్కువ ఉంటాయి ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్ కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి నర్సింగ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని కర్నూలు చదివారు ఎవరన్నా పేపరు స్ట్రోలింగుడు వచ్చింది కదా నాకు టైం లేదా జోళ్లిపోతున్న పేపర్ చూసి అంటే ఏం జరిగింది ఓ నలుగురు ఆటో రిక్షా డ్రైవర్లు ఆ అమ్మాయి పోష ఒంటరిగా స్టేషన్ వెళ్లటానికో రావటానికో డాష్ డాష్ డాష్ మిగిలింది మనం ఊహించగలం అంటే నిన్న జరిగింది ఆ ఢిల్లీ ఇన్సిడెంట్కు కొంచెం తక్కువ కుడో ఎడవో మనకు వివరాలు తెలియవు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇరవయో ఇరవై ఐదేళ్లలో వచ్చి లైసెన్స్ తీసుకుని ఆటో రిక్షా నడుపుతూ పెళ్లైతే తన కుటుంబాన్ని లేకపోతే తన తల్లిదండ్రుల్ని పోషిస్తూ ఉన్నటువంటి అదర్వైజ్ బాధ్యత కలిగిన కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎంత క్షణికావేశానికి లోనయ్యి నలుగురు అని అనుకుని ఏమిటి సమాజం పెట్టుబోతోంది ఇప్పుడు అది మన చెల్లెలికో మన భార్యకో లేకపోతే మన కూతురుకో అవ్వనందుకు పరడేస్తారు మనం హ్యాపీగా ఉన్నామని అనుకుంటే ఇలా జరుగుతూ పోతే ప్రతి ఊళ్ళో జరిగితే ప్రతి చోట జరిగితే అప్పుడు సమాజం ఏమవుతుంది అలాంటి సమాజం కోసం మనం కృషి చేస్తున్నాం అన్యాయం చందాలం దుర్మార్గం అసహ్యం నేను నిన్న మీకోటి చెప్పా ఎనభై లక్షల జీవరాశుల్లో పశుత్వపు మృగత్వపు రాక్షసత్వపు ఛాయలను వదిలిపెట్టి మానవుడైతే ఇక్కడి నుంచి దివ్యత్వపు ఆలోచనల్ని ఆహ్వానించి పైకి వెళ్లాలి తప్ప కిందకు జారకూడదు అని ఒకటి చెప్పాను చెప్పాను రెండు వేల మూడు అని ఒక టెన్ ఇయర్ గ్యాప్స్ తో ఆలోచించినట్టయితే రెండు నుంచి పరిస్థితులు చే జారినట్టు కనబడుతున్నాయి పట్టించుకోకపోతే రెండు వేల ఇరవై మూడుకి ఇంకా చేజారిపోయే ప్రమాదం కనబడుతోంది కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది మనం గనక జాగ్రత్త పడకపోతే తరువాత తరం వాళ్లు మన వైపు తిరిగి ఏమి చండాలం బుద్ధులయ్యా మీది మనల్ని ఆనాడు మనం ఉంటాం ఉంటాం వేరే సంగతి మనల్ని అపహాస్యం చేసేటువంటి స్థితికి దిగజారటం కారణమవుతుంది అని ఇవి కొన్ని పాయింట్స్ అంటే నేను ఊరికే రీక్యాప్ అని అంటాం కదా నేను చెప్పినవి వాటి రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాను చేసి నేను ఏం చెప్పానంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ అని ఒకటి బ్రహ్మాండంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను అంటే లైఫ్ టైం మీరు సమయాన్ని ఎలా వాడుకుంటున్నారో దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు అకౌంటింగ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్లు ఉంటారు కదా ఎన్నేళ్లైంది సార్ మీరు ఉద్యోగాన్ని చేరి టెన్ ఇయర్స్ అయింది మీరు చేరి ఎయిట్ ఇయర్స్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అమ్మా నువ్వు చేరి టెన్ ఇయర్స్ అయింది ట్వంటీ త్రీ ఇయర్స్ ప్లీస్ట్ ఐదు పది ఎనిమిది ఇరవై రెండు వచ్చాయండి సార్ వచ్చే లోపలికి వచ్చాడు అవునా మీరు తెలిసింది నేను అడిగేది ప్రశ్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇతరులతో పాటు పోటీ పడి ఎన్నుకోబడి మీకు ఉద్యోగం దక్కింది అవునా కాదా ఊరికెవరూ రికమెండ్ చేస్తే వచ్చిందా రాలేదు నాకు తెలిసినంత మటుకు రైట్ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏమిటంటే ఈ పదేళ్ళు ఇరవై ఏళ్ళు డాష్ డాష్ లలో మీరేమైనా ఒక్క ఎడిషనల్ క్వాలి కోసం క్వాలిఫికేషన్ కోసం ప్రయత్నం చేశారా ప్రశ్నార్థం అవుతోందా చేసిన వాళ్ళు ఉండవచ్చు అందరూ చేస్తే బాగుండేది కదా ఇప్పుడు బీకామ్ చేసి ఉద్యోగం వచ్చిందని అనుకో ఎంకామ్ చేసింటే కరస్పాండెన్స్ కోర్సులో ఎంబీఏ చేస్తుంటే అరే నేను చేయలేదనాయ నీసంగా చెప్పిన ఇన్ జనరల్ చెప్తున్నా వండర్ఫుల్సివ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పోనీ ఆయన ఎగ్జాంపుల్ తీసుకుందాం చుట్టూ చూసి అరే ఆయనంత హుషారు నేను లేనా నేను చదువుకుంటా అని కష్టపడ్డాడు చదువుకున్నాడు సీనియారిటీ అన్ని కలిసి ఒక స్థాయికి అంటే సమాజంలో గనక ప్రతి వ్యక్తి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి అనే పాజిటివ్ ఆలోచనలు గనక ఉన్నట్టయితే మొత్తం సమాజం ఆటోమేటికలీ అప్లిఫ్ట్ అవుతుంది అదే మా నాన్నకు ఏం ఏం లేకుండా ఏం చూడు మరి అక్కడే ఆగుతున్నావే ఇంకో బెట్టు పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం లేదే ఏం లాభం సార్ ఏం చేసినా మాకు ఐదేళ్లకోసారి స్కేల్ రివిజన్ పే రివిజన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇచ్చినప్పుడు మాకు ఇస్తారు ఇంక్రిమెంట్ ఇస్తారు ఏమిస్తారు మాకు ఇంకేం కావాలా అరే నీకు ఇస్తారో ఇంక్రిమెంట్ పక్కనట్టి పెడదాం నీ బుర్రని షార్పెన్ ఎందుకు చేసుకో నువ్వు ఇప్పుడు ఈ వాటి క్లోజింగ్ బ్యాలెన్స్ రేపు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది నేను చెప్పిన పునర్జన్మ థియరీలో అవునా ఈ జన్మకు క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చే జన్మకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ జన్మలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా పాడుతున్నాడా మనకు తెలుసు కింద జన్మలో ఏదో సంగీతం నేర్చుకు దచ్చిండు మీకు అర్థం కాలే ఆయన మామూలుగా డైలాగ్ చెప్తూ నేను మిగిలినలాగా ఎక్కడా వెళ్లి సంగీతం నేర్చుకోలేదు అని అంటున్నాడు నేర్చుకుని వాడికి అంతటి పాండిత్యం ఎక్కడికల్లొచ్చింది అప్పుడప్పుడు మన న్యూస్ పేపర్స్ లలో నాలుగు సంవత్సరాల కుర్రాడు అద్భుతంగా తబలా వాయిస్తాడు ఒకడు గ్రామర్ పాయింట్స్ చెప్తాడు ఒకడు మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాడు కబ్సీకాయన్ ఎక్కడ నేర్చుకున్నాడు వీడు ఏ స్కూల్లో పోయి నేర్చుకున్నాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు పదిహేను ఏళ్లు ప్రయత్నం చేస్తే నీకు రానటువంటిది వాడు ఎందో నెలలోనో పన్నెండో నెలలోనో వాడు అప్పజెప్పగలుగుతున్నాడు వాడు అంటే మనం అర్థం చేసుకోవలసింది నీవు సంపాదించినది నీకు దక్కుతుంది దాని ప్రయోజనం ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు అందుకని అవశ్యం అనుభక్తవ్యం శుభ శుభ కర్మ ఫలం అని చెప్పాను నేను మంచి చెయ్యి దాని యొక్క మంచి నీకు దొరుకుతుంది దక్కుతుంది ఎప్పుడు వెంటనే దక్కొచ్చు పది రోజుల తర్వాత దక్కొచ్చు మూడేళ్ల తర్వాత దక్కొచ్చు మూడేళ్ల తర్వాత దక్కొచ్చు పదమూడేళ్ల తర్వాత దక్కొచ్చు నీ కొడుకు దక్కొచ్చు నీకే వచ్చే జన్మలో దక్కొచ్చు వచ్చే యాభై జన్మల్లో దక్కొచ్చు మన సరే ఇదంతా గ్యాస్ మేము ఒప్పుకో ఒప్పుకో నువ్వు మంచి చేసినందుకు నీకు గాని ఇతరులకు గానీ చెడు జరుగుతుందా జరగదు కదా ఒప్పు ఇప్పుడు దేవుడు ఉన్నాడా నమస్కారం లేడు అనుకో నష్టమేంది దేవుడు లేడు నష్టమేంది స్వర్గం లేదు నష్టం ఏమిటి నరకం లేదు నష్టమేమిటి మంచిగా ఉండటానికి నీకు అభ్యంతరం ఏమిటి వాల్యూస్ యొక్క రూపం మన మతం గురించి మాట్లాడటంలా నిన్న కూడా మీకు చెప్పాను నేను నేను ఒక పలానా మతానికి చెందిన వ్యక్తులైనందువల్ల ఆ మతం గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి మానవత గురించి మాట్లాడుతున్నా మానవ సమాజం గురించి మాట్లాడుతున్నాను బ్రతుకు ఎలా సాగితే బ్రతుకు బండి అందరికీ కన్వీనియంట్ గా ఉండేటట్టు ఉంటుందో దాని గురించి మాట్లాడుతున్నానని నేను చెప్పడానికి కారణం అది ప్రపంచంలో పోలిక అవసరం పోటీ అవసరం పోలికే లేకపోతే పోటీ అప్రస్తుతమవుతుంది పోటీ లేకపోతే ఇప్పుడు ఇద్దరు పరిగెత్తితే ఎవరో ఒకరిని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటే ఫస్ట్ ప్రైజ్ కూడా అంటాడు ఇద్దరు విన్నర్స్ అని డిక్లేర్ చేస్తారు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండో చెప్పను ఏమవుతుంది ఇంత కష్టపడి ఏం సార్ నాకు ఆయనకు ఐదందలు ఇచ్చినావు నాకు ఐదందలు ఇచ్చినావు కనీసం నాకు ఐదందలు ఒకటి ఇవ్వు ఐదందలు ఏమిది ఇవ్వు నాకు లేకపోతే నాకు జర్ర పెద్ద మెడల్ ఇవ్వు ఆయన జరిగిన చిన్న మెడల్ ఇవ్వు గోల్డ్ మెడల్ ఇవ్వు నాకు సిల్వర్ మెడల్ మీకు అర్థం అవుతుందా అంటే ఈ డిఫరెన్సెస్ ఒక చేతికి ఐదు వేళ్లు ఎలా ఒకటే సైజు ఉండవో అలా వ్యక్తులలో తెలివితేటలల్లో వ్యత్యాసాలు డాష్ డాష్ అదేక జన్మల కారణంగా వ్యత్యాసాలు ఉండవచ్చు కానీ యూ మస్ట్ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీ అది కల్చర్ ఇప్పుడు క్లాస్ లో కూర్చున్నప్పుడు ఎనభై మార్కులు తెచ్చుకున్నాడు ఉంటాడు డెబ్బై తెచ్చుకున్నోడు ఉంటాడు యాభై తెచ్చుకున్నోడు ఉంటాడు ముప్పై ఆరు తెచ్చుకున్నాడు ఉంటాడు కంపార్ట్మెంట్ల పాస్ అయినోడు ఉంటాడు అవునా నేనేం చేయాలి టీచర్గా నా ధర్మం ఏమిటి అందరికీ చక్కగా పాఠం చెప్పాలి నీకు డౌట్ వస్తే నీ క్లియర్ చేయాలా నీకు డౌట్ వస్తే నీ క్లియర్ చేయాలా నీకు అర్థమైంది కదా అంతే తప్ప వీళ్ళందరూ సెవెంటీ అండ్ అబో మా కులం వీళ్ళకి బాగా చెప్తారు మీకు అర్థమవుతోందా అలాగనక నేను వెనక పాటిస్తేనే ధర్మం పాటించినట్ట అప్పుడు మీరేమంటారు అన్యాయం సార్ ఏమా ఇది మనం కొనుక్కు తెచ్చుకున్న రోగం అర్థం కాలే ఈనాడు పెద్ద పెద్దగా లీడర్లుగా మనం ఉదాహరణకు లాల్ బహదూర్ శాస్త్రి ఏడాది చదివిండు గవర్నమెంట్ స్కూల్ చదివింది కదా దేశ్లో ప్రకాశం పంతులు గారు ఎక్కడ చదివిండు సంజీవ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఆయన ఎక్కడ చదివిండు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెద్ద సైంటిస్టు ఆయన ఎక్కడ చదివిండు గవర్నమెంట్ స్కూల్ చదవలే మేం చదవలే అది కాదు పాయింట్ ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడ రిఫర్ చేస్తున్నానంటే టీచర్గా ఇక్కడ నిల్చున్నప్పుడు నా ధర్మం ఏమిటంటే ఏ వ్యత్యాసాలు గమనించకుండా అందరికీ అదే చక్కగా పాఠని చెప్పి మీ అనుమానాలు తీర్చిదిద్ది మీ హోంవర్క్ దిద్ది నాయన ఇలా చదువుకోరా ఇలా చదువుకోరా చెప్పడం ధర్మం అవునా కదా అంటే ఈ ధర్మం పాటించటం వల్ల నాకు మేలు జరుగుతుందని సమాజానికి మేలు జరుగుతుందని అందరికీ ఉపయోగం ఉంటుందనేటువంటి భావన మనస్సులో బలంగా పడ్డప్పుడు నేను ఈ ధర్మాన్ని పాటిస్తాను ఆ భావన మనస్సులో గనక లేకపోతే నేను అధర్మాన్ని ఆచరించడమే కాక అధర్మాన్ని ప్రోత్సహిస్తాను మన ఎథిక్స్ అండ్ వాల్యూస్ గురించి ఎందుకో రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం మనకి మీలో కొన్ని ఆలోచనల విత్తనాలను నాటడానికి నాటితే ఏమవుతాయి మీ మనస్సుల్లో వికసిస్తాయి ప్లస్ మీ పిల్లలతోనో మీ బంధువులతోనో మీరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు పంచుకునే అవకాశం ఏర్పడుతుంది నేను పరోక్షంగా నా యొక్క ఉపన్యాసాలు రికార్డు చేసి ఇంటర్నెట్ లో ఫ్రీగా అప్లోడ్ చేయటం వల్ల రేపు పొద్దున మీరు అదే ఆయన చెప్పిండ్రురా ఇంటర్నెట్ లో దొరుకుతుందంట అనే అవకాశం ఉంటుంది అంటే ఇది మనం మన ఎత్తున అంటే ప్రపంచం ఎంతో పెద్దది నన్ను చూసాం మనం వాస్ట్ యూనివర్స్ అని చెప్పారు మొత్తం ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం మన దగ్గర లేదు కాని మన చుట్టూ మనం కంచగట్టుకుని మన మనస్సు బలహీనతలకు లోబడకుండా జాగ్రత్త పడేటువంటి సంస్కారాన్ని అలవర్చుకోవటానికి ఈ సదుపాయాలు మానసిక సంసిద్ధత అంటే ప్రిపేరింగ్ ది మైండ్ నిలువుగీతలు అడ్డగీతలు గీసుకుని చిన్న చిన్న గళ్లుగా మారిపోయి स्वार्थ तो संकुचितबड़ी आयोटे जीवन अयन बैठ पड़े इतर गुंजुतू ता मरीकींत पतनमने संस्कार पद्धति का संस्कार पदा ఆ సంస్కారం చదువు వల్ల ఏర్పడుతుంది అని చెప్పా ఆ చదువు ఎలాంటి చదువు అయితే బాగుంటుందో చెప్పాను అలాంటి చదువు దొరుకుతుందా అందరికనేటువంటిది నెక్స్ట్ ప్రశ్న సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం చెప్తా అయ్యా ఇది నిన్నటి వాట్క్షలైసే ఒక రివ్యూ రిఓరియంటేషన్ నిన్న నేను మొదలెట్టినప్పుడు మీకు ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పని అంటే మనస్సును శృతి చేసుకోండి అని శుధి చేసుకుంటే మనస్సు ఫోకస్డ్ అవుతుంది లేకపోతే డిఫ్యూజ్డ్ అవుతుంది డిఫ్యూజ్డ్ లో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి మన మనస్సు మందే కాని పాపం దానికి ఇన్ని రోజులు మనం అలవాటు చెయ్యని ఒక పనిని అలవాటు చేయటం కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కానీ ఫోకస్డ్గా తీసుకొస్తే నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమవ్వటం వినటం గుర్తుండే అవకాశాలు గుర్తుంటే ఆచరించే అవకాశాలు ఏర్పడతాయి అందుకోసం రైట్ నేను ఇప్పుడు అక్కడ ఒక పదం రాసిన సార్ ఏం రాశాను నేను గ్యాప్ అని రాశాను అంటే మామూలుగా గ్యాప్ అంటే అర్థమేంటి తేడా వ్యత్యాసము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మధ్యలో ఇంత డిఫరెన్స్ ఉన్నది అంటే రైట్ ఇప్పుడు ఆ గ్యాప్ ని కొంచెం సపరేట్ చేస్తాను నేను ఆ గ్యాప్ ని సపరేట్ చేసి ఏం చేస్తానంటే జి ఏపీ చేస్తాను అర్థమైందా జీ ఫర్ గుజరాత్ ఏపీ ఫర్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ లో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ సప్లై జనరేషన్ ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎట్లా ఉన్నాయి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే వింట ఉన్నారు కదా ఇంజనీర్లు మంతానా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ గురించి వాళ్ళు కొంత ఆలోచించి కృషి చేశారు నంబర్ టూ పవర్ ఎక్సెస్ జనరేషన్ దానివల్ల ఏమవుతుంది షార్టేజెస్ ఉండవు అన్ఎక్స్పెక్టెడ్ కట్స్ ఉండవు మీకు అర్థమైంది కదా ఇండస్ట్రీస్ పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి చదువుకుంటే ఉద్యోగం చేస్తే పైసలు సంపాదించి సుఖపడవచ్చు అనే భావన ఒకటి పెరుగుతుంది ఇదన్నీ పక్కనట్టు పెడదాం మన గుజరాత్ సంగతి ఎందుకు మన దగ్గర కట్స్ ఎంత కట్సో మీకు తెలుసు ఈ కట్స్ అయినందువల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి ప్లస్ కొత్త పరిశ్రమలు రావు మూతపడ్డ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లలో మనం విపరీతంగా కారదాలు ఉండొచ్చుగాక రేట్స్ పెంచినందువల్ల ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైనందువల్ల మార్జిన్స్ తక్కువైనందువల్ల లాభాలు గూబల్లోకి వచ్చినందువల్ల భారంలో ఎన్ని గంటలు కరెంటు ఉంటుందో ఎన్ని గంటలు ఉండదో తెలియనందువల్ల ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి అంటే కొత్తవి రావు ఉన్నాయి పోతున్నాయి మిగిలినవి కొత్త పాయింట్ అర్థమైందా మీకు ఇప్పుడు ఈ రాష్టం ముందడుగు వేయగలుగుతుందా మీకు అర్థం అవుతుంది కదా సార్ అచ్చా మీరేమి మీరేమీ అనుకోకపోతే బురానేమాయి మిజ్ అర్స్కర్ రానైతే ఆ ఘర్ కాయం మకాం కాపుర జాకూత్పుర జాకూత్పుర జర ఇటువైపే ఉన్నదనుకో అవునా ఇక్కడ ఏరియా వాళ్ళు ఉన్నారు నాకు తెలీదు నేను వేరే దృష్టితో చెప్పటం లేదు ఓల్డ్ సిటీల బిల్స్ కలెక్ట్ అవుతాయా అక్కడ చెప్తావు అంత పచ్చిగా అంత పచ్చిగా చెప్తావు ఇప్పుడు నువ్వు అని తిడుతున్నావు నేను నిజం చెప్తున్నాను మీకు అర్థమైందా అరేపు నేను చెప్పేది నేను చెప్పేది అర్థం చే నేను ఒక ప్రాంతం నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నాకు అన్ని వర్గాల వాళ్లు అన్ని మతాల వాళ్లు నాకు మంచి దోస్తులున్నారు నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయం నాకు కూడా అట్లా బిల్లు లేకుండా ఉంటే బాగుంటుండే అని కాదు నేను చెప్తున్నది కన్స్యూమ్ చేస్తే బిల్లు పే చేయాలా నీ ఫ్రిడ్జో టీవీనో మైక్రో మరోటో ఉంటది ఆ మీటర్ మీద పెద్ద మాక్డేట్ పెడతావా తిరగదు ఆ మీటర్ ఏమో నా బెడ్రూమ్ లోనో లేకపోతే కిచెన్ లోనో పెట్టుకుంటా మీటర్ రీడింగ్ కు వస్తే జనాన మీటర్ రీడింగ్ ని పంపించి మా ఇంట్లో వస్తావు నువ్వు అంటా మన దగ్గర లేడీ మీటర్ రీడర్స్ లేరు నీకు అర్థమవుతోందా నేను ఒక వర్గాన్ని పాయింట్అవుట్ చేయటంగా మన వ్యవస్థలోని ఒక బలహీనతను పాయింట్అవుట్ చేస్తున్నాను నేను ఆ కార్పొరేటర్స్ ను ఆ ని పిలిచి ఏ ఎలక్ట్రిసిటీ బోర్డు కా మామలా అగర కన్జ్యూమ్ కరెగే పవర్ పైసే దేనా ప పూరే మొహల్ పవర్ జర ట్రీటర్ లిహాజా ట్రస్ఫార్మర్ కెల్కలేషన్స్ లహాజీ ఇతన యూనిట్స్ కావర సప్లై ఫైవ్ పర్సెంట్ టెన్సెంట్ ట్రాస్మిమిషన్ లాసెస్ జలక్ట్రిసి బ చార్ సో పా వసూలు వసూలు క్యూ న పలనా వజా హ వసూలు కైసేకరణ ఫలనా థరీకర చూసుకే బాత్కరంగింగ్ మీకు ఏదన్నా అర్థం అవుతుందని చెప్పేది ఒకరికి వ్యతిరేకంగా నేను మాట్లాడటంలా అందరూ పాటించవలసిన పద్దతి గురించి మాట్లాడుతున్నా అది ధర్మం అవుతుంది ఒకరికి ఒక ధర్మం మరొకరికి మరొక ధర్మం అనుకుంటే అది అధర్మం అవుతుంది నే ఇందాక ఆ గ్యాప్ అని చెప్పి స్టార్ట్ చేసి మీకు చెప్పడానికి కారణం మన దేశంలోనే ఎక్కడో అమెరికాలో ఉంటుంది స్విట్జర్లాండ్లో ఉంటుంది ఇండోనేషియాలో ఉంటుంది ఆస్టేలియాలో ఉంటుందనే చెప్పటంలే భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ఉన్నటువంటి ఒకనొక స్టేట్ మనకన్నా ముందు వెళ్తూ ఉంటే వాళ్ళు అటుపోతూ ఉంటే మనం ఇటుపోతూ ఉంటే ఇంకో ఐదేళ్లకు ఇంకో పదేళ్లకు మనం ఎక్కడ ఉంటాము వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ది వన్ ఆఫ్ ది పూరెస్ట్ స్టేట్స్ ఇన్ ది కంట్రీగా మనం అవుతాం మన యొక్క బలం వల్ల ఏది ఈ బలహీనతల వల్ల ఇండియా విల్ బికమ్ వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఇంకొక పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను పాస్ అయినప్పుడు మా నాన్న నాకు ఐదు రూపాయలు ఇచ్చాడు ఐదు రూపాయలు ఏందంటే మరి ఇప్పుడు ఐదు వందలు ఐదు వేలు ఇచ్చినట్టు లెక్క ఐదు రూపాయలు ఇచ్చాం అప్పటి నుంచి పుస్తకాలు అవి ఇచ్చి అది అలవాటు ఉండే సో బుక్ షాప్ కు పోయినా పుస్తకం కూడా కలవడింది దాని మీద ముప్పై ఐదు అంటే ఆ సీఎన్ రాజు స్ట్రోక్ పెట్టిండే సెంట్స్ అని అర్థం నాకు సెంట్ కి పైసలకు బనకు తేడా ఏది దొరుకుతుంది తెలియదు వాడి దగ్గరికి వెళ్లి ఆ ఐదు రూపాయలు నోట్ తీసి శ్రమిస్తే వాడు చూసి కొంటావా అని అడిగాడు పిల్లగా ఎంత అవుతుందన్న ముప్పై ఐదు పైసలు అన్నా ఒక డాలర్కి ఆరు రూపాయలు చొప్పున ముప్పై ఐదు ఆరులు టూ రూపీస్ ఫిఫ్టీ పైసే నువ్వు ఇస్తే పుస్తకం ఇస్తా అంటే ఐదు రూపాయలు రెండు రెండున్నర పుస్తకానికి ఆ తర్వాత సరే కామర్స్ చదివిన ఈ డాలరు రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ఫ్లేషన్ డెవలప్డ్ ఎకానమీ డెవలపింగ్ ఎకానమీ అన్డెవలప్డ్ ఎకానమీ ఇవన్నీ కొంత తెలుసు పక్కనట్టు పెడదాం ఈనాడు వన్ డాలర్ ఈజ్ రూపీస్ సగటు భారతీయుడు తలెక్కడ పెట్టుకోవాలి పరోక్షంగా నాలాంటి వాళ్లు అరవై మంది ఈజ్ ఈక్వల్ టు నా అట్లయింది సార్ అట్లా కాదు కదా అంటే నా నేను కష్టపడి అరవై రూపాయలు సంపాదిస్తే అది నీ ఒక్క డాలర్ విలువనా అది నీ గొప్పతనం వల్ల కాదు నా దరిద్రం వల్ల పాయింట్ అర్థమైందా మీకు మరి ఇప్పుడు డాలర్ ఇజ్ ఈక్వల్ సంతోషిద్దామా డాలర్ సెవెంటీ అయితే ఇంకా బాగుంటుంది సార్ మా పిల్లగాడు ఆడకల్లి నూరు డాలర్ పంపిస్తాడు ప్రతి నెల అంటే ఇంత ఇంత పైసలు నాకు ఎక్కువ వస్తున్నాయని చెప్పని సంతోషిద్దామా దేశం గతి అధోగతి పాలవుతున్నదని విచారిద్దామా కదా అందుకనే నేను సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్వే దివో ప్రతి ఒక్కరికి తెలుపు తెలియ నీకు తెలిసింది ప్రేమతో ఇతరులతో పంచుకో అందరి బాగుకోరేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకో ఏ మేరకు సాధించగలవు ఆంజనేయ స్వామి చేసింది ఆంజనేయ స్వామి చేస్తాడు పిల్ల కోతి చేసింది పిల్ల కోతి చేస్తుంది ఊరిత చేయగలిగింది ఊరత చేస్తుంది ఊరిత ఎంతుంటుంది చిన్నకుంటది చిన్న కోతనా ఇంత ఉంటారు పెద్ద కోతులు ఇంత ఉంటాయి సరే ఆంజనేయ స్వామి అంత పెద్దరాళ్లు ఆయన వస్తే ఇది ఇసుక రేణువులు వేది ఒళ్లు తడుపుకుని చేతుల్లో ఎంత పడుతుంది ఉడత చేతుల్లో అందుకే కాళోజీ సాబ్ ఒక చోట అంటాడు ఇటుకొకి ఇటుకొకి మధ్య కలిపి ఉంచడానికి సిమెంట్ పెడతాం కదా అట్లా రాయి రాయికి మధ్య పరాయితనము తగ్గింపగా ఉడత ఇసుక అని అంటాడు ఉడత ఇసుక రాల్చింది ఎట్లా రాసింది చేతుల తీసుకపోయేసిందా లే చేతు యొక్క వైశాల్యం కన్నా తన శరీరపు యొక్క వైశాల్యం ఎక్కువ అనే తెలివితో నీళ్లల్లో ఒళ్లు తడుపుకుని నేల మీదకొచ్చి పొర్లి అంటుకున్న ఇసుక రేణువులను ఆ ఇటుకల మధ్య అంటే మధ్య వెంట విదిలించుకొని ఆ రాళ్లు కలిసి ఉండేందుకు దోహదం చేసింది అందుకని హనుమంతుడి మీద రాముడికి ప్రేమ సరే మిగిలిన కోతులు ఎవరిని దగ్గరికి తీసుకోలే ఈ ఉడతం దగ్గరికి తీసుకుని ఇట్లా రాసాడు కథ ఇక పోది ఉడతకి ఎందుకు గీతలు వచ్చినా గీతలు రాకపోతే పోతుండే వస్తే పోతుండే పాయింట్ అది కాదు యాటిట్యూడ్ ఇప్పుడు ఎథిక్స్ వాల్యూస్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మన యాటిట్యూడ్ వైఖరీ బిహేవియర్ ప్రవర్తన మన వైఖరి మన ప్రవర్తన ఎలా ఉండవలే ఉదాహరణ చెప్పారు మీకు గివ్ షేర్ లవ్ కేర్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 ఎవరినే అనలేదు తిట్టడం లేదు వస్తువులు విసిరేయటం లేదు ఆనే రోజు ఆనే రోజు ఇప్పుడు మనం ఆయన గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మన టైం పోతుంది నేను చూస్తూనే ఉన్నాం రెండు సార్లు మూడు సార్లు వచ్చిండు కాగితం చూసి వాడబెట్టి పోయి చూస్తున్నాను ఓకే డోంట్ వైపు అయ్యా ఇప్పుడు ఇది నేను చెప్పదలిచింది సో అందువల్ల మరి మీకు కొంచెం తలనొప్పి వచ్చిందో లేకపోతే ఇంటికి వెళ్ళాక మీరు మర్చిపోకూడదని నేను హోంవర్క్ ఇచ్చా ఆ హోంవర్క్ ఎంత మంది చేశారు చేతులెత్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పర్వాలేదు అంటే ఐదారుగురు చదవని వాళ్లు కలం పట్టని వాళ్లు ఉన్నట్టున్నారు పని చేద్దాం నా ఉపన్యాసం వింటూ కనీసం కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు రాయి అన్నీ కుదరదు అనుకుంటే కొన్ని చాలా పెద్ద కష్టంగాదవి కాకపోతే మీ మనస్సు ఫోకస్ చేయటం కోసం నేను ఆ ప్రశ్నలు చెప్పాను అవునా నేను ఇది మన టీ బ్రేక్ సమయంలోనో లంచ్ అవర్ లోనో ఈ కాగితాలు నేను తీసుకుంటా నాకు అవసరం ఎందుకంటే జనం ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియాలి తెలియకపోతే నేనేదో కళ్లు మూసుకుని ఉష్ణపక్షిలాగా నేను ఎడార్లో తలదూర్చి అవునా ఎవరు నాకెవరూ కనబట్టం లేదు కాబట్టి నేనెవరికీ కనబట్టం లేదు అనుకునే భ్రమలోనే ఉన్నట్టు అవుతుంది అందుకని ఆ ప్రశ్నలకు మీరు రాసే సమాధానాలు నాకు కావాలి ఒక కాగితం పక్కన పెట్టుకుని మీ నోట్బుక్లోనే చిన్న కాగితం చెప్పా కదా పేరు రాయక్కర్లేదు టెలిఫోన్ నెంబర్ రాయక్కర్లేదు ఎంప్లాయీ నంబర్ రాయక్కర్లేదు మూడు భాషల్లో నాకు తెలిసిన మూడు భాషల్లో ఏ భాషలోనైనా రాయండి రాండి రైట్ ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం ఒక స్టేజ్లో ఆ ఐదు గంటల లోపు మిమ్మల్ని తీసుకొచ్చి వదిలిపెట్టాలనేటువంటి అభిప్రాయంతో ఏం చేశానంటే కొన్ని స్లైడ్స్ స్కిప్ చేశా ఇవాళ కూడా బహుశా కొన్ని స్లిప్ స్కిప్ చేయాల్సి వస్తుందేమో తర్వాత చూద్దాం మొత్తానికి ఒక బేస్ అంటే ఇవాటి లెక్చర్ ప్రధానమైనటువంటి ఒక బేస్ సృష్టించుకోవడం కోసం కొన్ని నేను ఇవాళ స్టార్ట్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాను అది ఇవాళ స్టార్ట్ చేస్తాను డెట్ అంటే అప్పు డెట్ అంటే అప్పు అప్ అంటే ఏమిటి తిరిగిపోవలసి తిరిగి ఎప్పుడు ఇస్తావు తీసుకున్నప్పుడు నేను తీసుకోనే లేదనుకో నీకెందుకు తిరిగా ఇప్పుడు ఆయన దగ్గర తీసుకుని ఈయనకెందుకు ఇస్తా ఆయనకి తిరిగి ఇవ్వాలి ఆయనకు తిరిగిపోకపోవడం అధర్మం అవుతుంది ఆయనకి ఇవ్వాల్సి ఎందుకు ఇచ్చేస్తున్నా అంటే ఆయనకి ఎందుకు ఇస్తున్నావా స్టేట్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ అప్పు ఎప్పుడు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నీకు అవసరం ఏర్పడినప్పుడు నువ్వు అప్పు చేస్తాం నీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైనప్పుడు తట్టుకోవటానికి నువ్వు అప్పు చేస్తావు లేకపోతే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు అప్పు చేసినప్పుడు తిరిగివ్వాలనే సద్బుద్దితో అప్పు చేయాలి కాని ఎగ్గొట్టొచ్చు అనేటువంటి బుద్దితో అప్పు చేయకూడదు ఇప్పుడు మనం బ్యాంకులో ఓ లక్ష రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేశామని అనుకుందాం సంతోషంగా మేనేజర్ గా నవ్వుతారు టీ ఇప్పిస్తారు కాఫీ ఇప్పిస్తారు అకౌంట్ ఓపెన్ చేస్తాం ఓ ఐదారు నెలలు అయిన తర్వాత మనకేదో అవసరం ఏర్పడింది మనం సార్ ఒక యాభై వేలు కావాలా అని అనుమానంగా చూస్తాడు మనిషి ఎట్లున్నాడు సార్ నేను ఎలక్ట్రిసిటీ ఏపీసీపీఎల్లో ఎంప్లాయీ ఇదిగో నా శాలరీ సర్టిఫికేట్ ఇంకా పదిహేను ఏళ్ల సర్వీస్ ఉన్నది నాకు మా ఓడు ముచ్చటపడి మోటార్ సైకిల్ కొనమంటున్నాడు అందుకని నాకు యాభై వేలు అప్పుడు ఇస్తాం సార్ మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లెక్క పెట్టి రాసి ఇవ్వండి మాకు మీ ఎంప్లాయీస్ సర్టిఫికేట్ ఇవ్వండి శాలరీలకు డిడక్షన్ చేస్తానని చెప్పని మీ డిస్పర్సింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి మాకు అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే పర్వాలేదు సార్ మీకున్న సర్వీస్ ను బట్టి ఒక అరవై దాకా తీసుకోవచ్చు మీరు యాభై అడుగుతున్నారు కదా అప్పు తీసుకోండి సార్ ఇస్తాను అని చెప్పని అంటాడు ఇది మనకు తెలిసిన విషయం తీసుకుంటున్నప్పుడు అవసరానికి తీసుకుంటామని గుర్తిస్తే ఆ తర్వాత అవసరాన్ని మర్చిపోకుండా బాధ్యతతో మన అప్పును తిరిగి చెల్లించాలన్నదే మీకు బ్యాంక్కి క్షేమం సమాజానికి క్షేమం అవుతుంది నన్ను ఒక ఎగ్జాంపుల్ చెప్పా వంద రూపాయలు ఇస్తావా అంటే పాపా ఇస్తా అన్నాడు ఏడ్పించిన తిరిగి వరకు దాంతోనేమవుతుంది నాకెవరు అప్పివ్వరు ఆయన ఎవరికి అప్పివ్వడు మీరెవరికీ అప్పివ్వరు ఎవరికీ ఎవరు అప్పివ్వనటువంటి దరిద్రపు స్థితి సమాజంలో ఏర్పడుతుంది అంటే సమాజం ముందడుగు వేసేందుకు అవకాశం ఇస్తుందా అది వెనకడుగు వేసేందుకు ప్రోత్సహిస్తుందా డెట్ అంటే అది బాధ్యతాయుతమైన ప్రవర్తన కలిగి తీసుకున్నది తిరిగి చెల్లించవలే అని చెప్పారు నాలుగు రకాల రుణాలు ఒక మనిషికి ఉంటాయి చెప్పని పెద్దలు చెప్పారు ఒకటి దైవ రుణము డెట్ టు గాడ్ అని చెప్పను అంటే పాత రోజుల్లో ఆలోచనలో సమస్తము అక్కడి నుంచే వచ్చింది మళ్లీ అక్కడికే చేరుకుంటుంది మనం ఏది చేసినా ఆయన గమనిస్తూ ఉంటాడు నన్ను నేను చిత్రగుప్తుడికి అది నేను మీకు అందువల్ల దేవుడు సృష్టించిన సృష్టిలో నేను వాడుకుంటున్నాను కాబట్టి నేను తిరిగివ్వగలిగేంత వరకు నేను కన్స్యూమ్ చేస్తున్నాను కాబట్టి అది అమ్మ ప్రేమ కావచ్చు నాన్న అనురాగం కావచ్చు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో కావచ్చు స్కూల్లో స్కూల్లో చదివిన పోయి నేను ఆయన టీచరుం ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉండు అని మనం ప్రేమతో చెప్పుకుంటామో చెప్పుకోమా అంటే ఒక అప్పుగా ఉదాహరణకు నువ్వు నువ్వు ఉన్న ఊళ్ళో స్కూలేదనుకో నువ్వు ఎక్కడో పాదేరికిందో వ్యవసాయం చేస్తూ ఉండేటోళ్ళు చేసుకోండి ఒక వ్యవస్థ ఏర్పడిన కారణం చేత అంటే ఆ వ్యవస్థ మూల పురుషుడెవరు భగవంతుడు అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ భగవంతుని పట్ల మనం అనురాగంతో ఆధ్యాత్మిక జీవనంతో సాత్వికతతో తిరిగి చెల్లించే చేసే మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు దైవ అవుతుంది ఆ దైవ రుణాన్ని గుర్తుపెట్టుకో నంబర్ టూ ఋషి రుణము ఋషులంటే ఈ మనం సినిమాలలో కనబడ్డట్టు గడ్డాలు మీసాలు పెంచినోళ్ళు ఋషులది కాదు ఎందుకంటే ఈ మధ్య రకరకాల మనుషులు బావాలు స్వామీజీలు ఏమేం చేస్తున్నారో మనకు పేపర్లో పడుతుంది కదా అందువల్ల ఇలాంటి దుర్మార్గపు వ్యక్తుల గురించి నేను మాట్లాడుతాను నేను మీకు వాల్మీకి గురించి వ్యాసుడు గురించి విశ్వామిత్రుడి గురించి నేను చెప్పా అంటే మీకు ఏ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఋషులు అంటాము కేవలం ఏదో ఆధ్యాత్మికమైన పుస్తకాలు రాసిన కాదు ఎవరి సైంటిస్ట్ ఈజ్ ఎవరీ స్కాలర్ ఈ ఎ ఋషి ఎనీ వన్ హు హాజ్ కాంట్రిబ్యూటెడ్ టు ది గుడ్ ఆఫ్ ది హ్యుమానిటీ ఈజ్ ఎ ఋషి నువ్వు మంత్రం చెప్పొచ్చు పౌరోహిత్యం చేయొచ్చు నేత నేయొచ్చు బిల్డింగులు కట్టొచ్చు ఏదైనా సరే ఇతరులకు మంచి జరిగేది ఏదైతే నువ్వు కృషి చేశావో నువ్వు కృషికిందనే లెక్క మరి ఆ రుషకు రుణం మనం జల్లించాలి నన్ను మీకు ఎగ్జాంపుల్ చెప్పారు ఉదాహరణకు నా ఒంటి మీద ఉన్న వస్తువులు రెండు వందల మూడు వందల మంది తయారు చేస్తే నేను అనుభవిస్తున్నా మరి వాళ్లు మంచి క్వాలిటీ చేయాలని నేను అనుకుంటున్నప్పుడు నా మనస్సులో నా చెప్పబడిన పని నేను క్వాలిటీ ఇవ్వకుండా డైల్యూట్ చేసే హక్కి ఎక్కడిది నాకు పొరపాటు చేస్తున్నట్లెక్క నీ దగ్గర నేను నూరు రూపాయలు తీసుకుని నీకు తొంభై ఇచ్చి అడ్జస్ట్ కర్లో భయ్య అంటే ఏమంటావు అరే వడ్డీ వద్ద నూరన్నీ తిరిగి అన్నారు అట్లా మనం సమాజం నుంచి కన్జ్యూమ్ చేస్తున్నది మనం సమాజానికి మినిమం మనకు ఏ దేవుడు ఏమి ఇచ్చిండు నీకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఇచ్చిండు అకౌంట్స్ క్యాపబిలిటీ ఇచ్చాడు ఇంజనీరింగ్ స్కిల్స్ ఇచ్చాడో అది తిరిగివటానికి ప్రయత్నం చేయి నాణ్యతతో తిరిగివటానికి ప్రయత్నం చేయి అది ఋషి రుణము మూడవదేమిటి పితృ రుణము అసలు నీ పుట్టుకో కారణమేమిటి అమ్మ నాన్న పెళ్లి చేసుకుని నిన్ను కని నీకు చదువు చెప్పి బాగుపడ్రా అని చెప్పి ఒరే ఇది నేనున్నారా నా తర్వాత నీకు దక్కుతు ఇది నేను వాడిన సైకిల్ వద్దులే మోటార్ సైకిల్ సైకిల్ దొక్కుంటా నీకు అర్థం అవుతుందా అసలు తల్లి రుణం తీర్చుకోగలరా అందుకని మనవాళ్ళు ఏం చేశారంటే దేవుడికన్నా ముందు అమ్మను పెట్టిండ్రు మాతృదేవోభ అమ్మొక్క ఏం చేయలేదు నాన్నుండాలా పితృదేవోభవ వీళ్ళు ఈ శరీరాన్ని ఇస్తారు తప్ప కావలసిన మేధోహ వికాసానికి కావలసిన విషయాలు వాళ్లు సామర్థ్యం ఉండొచ్చు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అందుకని ఏం చేశారు ఆచార్య దేవోభవ ఇప్పుడు ఒకటి ఒకదానికి సమానమని ఎప్పుడు చెప్తాం ఆ పోలిక ఇప్పుడు ఉదాహరణకి నీ ముఖం చంద్రబిబ్బన్లా ఉంది అంటే నీకు ఆనందం నీ ముఖం మూఖుడులా ఉంది అంటే నువ్వు బాధపడతావు అంటే మంచిదాంతో పోలుస్తామా చెడు దాంతో పోలుస్తామా మంచిదాంతో పోలుస్తాం అమ్మ మాతృదేవో భవా దేవుడితో సమానం నాన్న దేవుడితో సమానం గురువు దేవుడితో సమానం అతిథి దేవుడితో సమానం నీకు అర్థం అవుతుందా ఒక అమ్మ ఒక నాన్న సరే ఒకడో ఇద్దరు ముగ్గురు పదిహేడు మందు మీరు చదివిన దాన్ని బట్టి గురువులు ఉంటారు అతిథి అంటే నీ ఇంటిలోని రక్త బంధువు కాకుండా రక్త సంబంధీకుడు కాకుండా మిగిలిన ప్రపంచమంతా అతిథులేగా అంటే అందరిలో దేవుణ్ణి చూడమని కదా అంటే ఆత్మవత్ సర్వభూతాని అని అందరిలోనూ దవ్యతత్వాన్ని చూడమని కదా చరాచర జగత్ సమస్తము భగవత్ తత్వం అనటం వల్ల ఈ టేబుల్లో ఈ పెన్నులో ఈ కుర్చీలో ఈ కళ్లద్దాల్లో ఈ జుట్టులో సమస్తము అదే తత్వం నిన్న మీకు వాస్ట్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని చెప్పి విశాలమైనటువంటి నక్షత్రాల మధ్య ఉన్నటువంటి వాక్యూమ్ స్పేస్ శూన్యము అలాంటిదే ఆకు లోపలికి లోపలికి లోపలికి చొచ్చుకుపోతే చొచ్చుకుపోతే ఆ రేణువుల మధ్య ఉన్నటువంటిది కూడా అదే తత్వము మీకు మాట చెప్తాం ఏమనుకోకండి పాత రోజుల్లో మనం సినిమాలు చూసాం మనకు నాలెడ్జ్ అంటే సినిమా నాలెడ్జే మరి ఏం చేస్తాం మనం ఎవరో ఒక ఆయన వచ్చి ఒక ఆయన అడుగుతాడు ఆయన ఏం చేస్తాడు మీ పిల్లవాడ ఊళ్ళో ఉన్నాడు లేకపోతే మీ పిల్లవాడు పని చేస్తున్నాడు ఏదో చెప్తాడు ఎట్లా చెప్పాడు సినిమా కరెక్ట్ ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు మీ సెల్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇక్కడ బెలుగు మోగుతున్నదే ఈ చుట్టూ ఈ రూమ్ ఉన్నటువంటి వాతావరణంలో గాలిలో అన్ని రైల్వే అన్ని రేడియో స్టేషన్స్ యొక్క ప్రసారాలు ఉన్నాయే రేడియో ఆన్ చేస్తే వినబడతాయి కదా ఇక్కడున్న ముప్పై మందిలో ముప్పై సెల్ ఫోన్లకి ముప్పై సెల్ నంబర్లు ఉన్నాయి కదా ఏ నంబరు రింగ్ చేస్తే ఆ ఫోన్ ఏమోగుతుంది ఎందుకు ఈ టెక్నాలజీ దేని మీద ఆధారపడి ఏక సూత్రత మీద ఆధారపడి అమెరికాలో నడుస్తే సార్ సెల్ ఫోన్లు మన తాను అడవుడు లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ ది సేమ్ ఎవ్రీవే అంటే వన్నెస్ ఆఫ్ యూనివర్స్ అర్థం అవుతోందా మీకు వన్నెస్ ఆఫ్ యూనివర్స్ అర్థమైతే వన్నెస్ ఆఫ్ హ్యుమానిటీ ఎందుకు అర్థం కాదు కొంచెం క్లిష్టమైన విషయమే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆయన దూరము ఈయన దూరము ఇది కాదు ఆయన బంధువు కాదు దగ్గర బంధువు ఆయన దూర బంధువు గీతలు గీతలు గీతలు గీతలు గీసుకుని సంకుచితత్వాన్ని పెంచుకుంటున్నటువంటిది బ్రేక్ చేయటానికి కావలసింది సరి చదువు ఆ చదువు మనం నేడు అందించగలుగుతున్నామా అన్నది ప్రశ్న ఎలాంటి చదువో అలాంటి పౌరులు నేటి బాలలే రేపటి పౌరులు మా టీచర్ ఒక ఆయన ఉండేవాడు నేటి దూడలే రేపటి దున్నపోతులు అని అడుగు కారణం ఎట్లా అంటావు దూడ రేపు దున్నపోతుంది ఇప్పుడు బాలలు రేపటి పౌరులు అవుతారు కానీ దూడలు దున్నపోతులవా సో అది మనం ఆలోచిస్తే అర్థం అవుతుంది ప్రొసీడ్ నాలుగవది సంఘరుణము డెట్ టు ది సొసైటీ ఈ సొసైటీ అంటే ఏమిటి సమాజం సమాజం ఉన్నందువల్ల ఒక వ్యవస్థ కట్టుబాట్లు పద్దతులు ఆచారాలు వ్యవహారాలు అవునా ఏర్పడుతున్నాయి రేపు పొద్దున నేనేదో సంపాదించుకున్నది మా అబ్బాయికి ఇస్తా వెంటే మీరందరూ కూడా ఇస్తారు మేము కూడా మా అబ్బాయికి ఇవ్వచ్చు ఇవ్వచ్చు అదేనాయ్యా రూలు అంటే డోకా లేదన్నమాట ఉదాహరణకు నేను గనక నే సంపాదించింది మా అబ్బాయికి ఇస్తా మీరు సంపాదించింది అంటే నాకు ఇవ్వాలా అంటే ఏమంటారు మీరు అదేం రూల్ సార్ అన్యాయం కదా మేము ప్రేమతో పెంచుకున్నా మా పిల్లగాడికి ఇవ్వకుండా మీకెందుకు ఇవ్వాలి సార్ ఫోర్ టెన్ పర్సెంట్ సార్ కావాలంటే ట్యాక్స్ కింద మీకు అర్థం అవుతుందా మాత్రం మా రక్తం పంచుకున్న వాళ్ళకి దక్కాలి కదా అని అనుకుంటారు కదా మా సంఘం కాదది సంఘం తీర్చుకోవడానికి చేసే ప్రయత్నం అవుతుంది ఫోర్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏమిటంటే ఇక్కడ వాడినటువంటి పదాలకు మామూలుగా ఉన్న పాపులర్ బీనింగ్ ఒక క్షణం పక్కనట్టి పెడితే బ్రహ్మచర్య స్టేజ్ అంటే స్టూడెంట్ అంటే నీ చదువు పూర్తయి నీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థి దశ ఆ తర్వాత నీకు చదువు ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకుంటావు అవునా ఉద్యోగంలో చేరుతావు సంసారాన్ని పోషించుకుంటావు కాబట్టి నీకున్నది గృహస్థు దశ ఆ తర్వాత రిటైర్ అయిపోతావు అరవై ఏళ్లకి ఎప్పుడు యాభై ఎనిమిదో రిటైర్ అవుతావు రిటైర్డ్ తర్వాత నీకు ఇరవై ఐదేళ్లకు ఉన్నట్టు ఆరోగ్యంగాని మనసు తత్వం గానీ కష్టపడి పనిచేసే తత్వం గాని ఉండకపోవచ్చు మధ్యలో ఇరవై ఐదేళ్లలో కొన్ని బలహీనతలు రోగాలు వచ్చి ఇవన్నీ వచ్చినందువల్ల నీకు వాన అంటే ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట ఆ తర్వాత నీకు అంతటి ఆధ్యాత్మిక చింతన ఉంటే ఈ సంసారాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టి ఒరే మీద అందరు నలభై ఐదు యాభై ఏళ్ల పిల్లలైందా మీరు చూసుకోండి నాకు ఎదుగుపెడుతున్నారు ఇదంతా అని నేను ముక్కు నా మోక్షం గురించో నా దీని గురించో నేను ప్రయత్నం చేస్తే అది సన్యాసి ఈ నాలుగింటిని మనం ఇంకొక లింక్ ఒకటి కలపాలి అదేమిటంటే పురుషార్థాలు అని చెప్పి మన ఫోర్ పర్పసెస్ మెన్షన్ చేశారు ధర్మ అర్థ కామ మోక్ష ఈ మూడు పాయింట్స్ ఈ స్లైడ్స్ నేను ఏవైతే చూపిస్తున్నానో ది ఆర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కల్చర్ అందుకని కొంచెం జాగ్రత్తగా గమనించండి ధర్మ డ్యూటీ టు బి పర్ఫార్మ్ పది గంటలకు ఆఫీసుకు చేరుకోవాలి నేను నైన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రయత్నం చేస్తాను అనేది ధర్మ టెన్ ఫిఫ్టీన్ రిజిస్టర్ తీయకూడదు కదా నేను టెన్ సిక్స్టీన్ వచ్చినా సార్ ఏమి రిజిస్టర్ తీసి పెడుతున్నాను ఆయన టెన్ ట్వంటీకి వస్తే సంతకం పెట్టిస్తావు నీ టెన్ సిక్స్టీ కోస్తే తీస్తావు పెట్టు బయట టెన్ ట్వంటీ థర్టీ వరకు దియవద్దు టెన్ థర్టీకి తీస్తే నువ్వే నీ అందరు తీస్తారు నువ్వు టెన్ థర్టీ ఫైవ్ దాకా దియవద్దు ఏమన్నా అర్థమవుతోందా మాకెన్నో పనులుంటాయి సార్ నువ్వు ఇచ్చే జీతానికి సమయానికి రావాలనా సాయంత్రం దాకా ఉండాలనా చెప్పిన పని చేయాలనా పని నేర్చుకుని చేయాలనా ఇది ఎక్కడ సార్ ఇట్లయితే చేసినట్టే ఉద్యోగం ఉండనివ్వం యూనియన్ లో నెక్స్ట్ ఎజెండా అదే నీ ట్రాన్స్ఫర్ మేమేం చేస్తాం అనుకున్నాం పోయి డౌన్ డౌన్ అంటాం ఆయన చివరికి ఏం కావాలి ఏం కావాలి సరే వాళ్ళు తీసేస్తే మేమేమన్నాము సార్ ఇంకా ఇప్పుడు ఆయన నవ్వొద్దు అంట వాయే ఇంకొకరు నవ్వొద్దు అనే హక్కు నీకెట్ట బాబు కావాలంటే ఓపిక ఉంటే నువ్వు కూడా నవ్వు నీకు ఓపిక లేకపోతే నవ్వొద్దు ఇప్పుడు నేనేమన్నా కథలు చెప్తున్నానా కబుర్లు చెప్తున్నానా వాస్తవాలు చెప్తున్నానా వాస్తవాలు చెప్తున్నా కదా ఇది కేవలం ఒక ఆర్గనైజేషన్ కాదు సర్వే సర్వత్రా ఈ కల్చర్ కనబడుతుంది దేశం ఎట్లా బాగుపడుతుంది అనేది అది ఇప్పుడు ఏదో ఒక క్యాంజీర మెత్తకుంటాడు ఒక క్యాండిజెర టఫ్ ఉంటాడు యావరేజ్ నడుస్తే సంస్థ నడుస్తే పర్వాలేదు లాసెస్ పెరుగుతున్నాయి నిన్న మన సెషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పిన మాటల మీకు గుర్తుంటే ఫ్రాంచైజ్కి ఇచ్చేస్తున్నారు పద్నాలుగు వేల కన్నా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంఖ్య పెరుగుతోంది మనం కుదించుకుపోతున్నాము అంటే రేపు పొద్దున మీ పిల్లవాడికో వాడి పిల్లవాడికో గవర్నమెంట్ జాబ్ అంటూ ఉండకపోవచ్చు అని అర్థమవుతుందా అదొక ఉంటుంది కదా సార్ అందుకే ఇష్టం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఆలోచించవలసిన తీరు తన పరిమితిని దాటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే తన వైఖరి తన ప్రవర్తన తన వ్యవహారం అలా ఉంటుంది అని చెప్పని చెప్పడానికి చెబుతున్నా కర్మ అర్థ అంటే డబ్బు అండి అందరికి డబ్బు లేకుండా పన్నడదు కామ అంటే కోరిక మామూలుగా కామ అని అంటే కామము అని మనకు వేరే అర్థం మనకు వస్తుంది కానీ కామం అంటే సింపుల్ గా కోరిక అంటే అర్థమేమిటి ఇప్పుడు నాకు కాస్త హాట్ కాఫీ తాగితే బాగుండు అనిపించింది కోరిక ఎండాకాలంలో చల్లని మంచీలు దాగి ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందని అనిపిస్తుంది కోరిక అంతే అంతకుముందు మనం అర్థం చెప్పుకోకర్ల అంటే మన తల్లిదండ్రుల మధ్య కోరిక కారణమైనందువల్ల పుట్టిన మనము మన పుట్టుక నుంచి మన చావు వరకు సతమతమయ్యేటువంటి కోరికలు ఇక్కడుంటాయి బొటనవేళ్ళు ఉండవు మన కోరికలను ఎక్కడుంటాయి ఇక్కడ ఉంటాయి ఆలోచనలు ఎక్కడ పుడతాయి ఇక్కడ మాటలు ఎక్కడి నుంచి ఉడతాయి ఇక్కడి నుంచి వస్తాయి ఈ మాటల వల్ల ఆలోచనల వల్ల మన చేతలు ఉంటాయి అందుకే మూడు కోతులు కో రెండు కోతులు నా తరఫున ఎక్స్ట్రా వేసుకుని ఐదు కోతులు ఇచ్చిన మీకు గుర్తున్నా మీకు డోంట్ థింక్ ఈవిల్ డోంట్ సీఈవిల్ డోంట్ హియర్ ఇవిల్ డోంట్ సే ఇవిల్ డోంట్ డూ ఈ విల్ ఈ ఐదు కోతులు సమిష్టిగా తప్పుదారి పడితే కారణం కామం సరి అనే దారిలో ఉంటే మంచి చేయాలన్న కామం కూడా కారణమే అవుతుంది ఆఖరి మోక్షం మీకు తెలుసు మోహక్షయం మోక్షమని ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ ఆర్డర్ లో చూస్తే ఏబిసిడీలో ఏ ఫస్ట్ రావాలి తెలుగు ఆర్డర్ లో చూసినా అస్ట్ రావాలి అంటే ఏమిటర్థం ఇంగ్లీష్ ఆర్డర్ ప్రకారం చూసినా తెలుగు ఆర్డర్ ప్రకారం చూసినా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఏ అనేది ముందు రావాలి కాని వాళ్ళు ఏకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చారు అంటే ఆలోచించి నిర్ణయం చేశారు అంటే నీ పుట్టుకకు కారణమై చర్చేంత వరకు నిన్ను సతమతపరిచే అనేక అవసరాలు కోరికలు ఆలోచనలు తీరని కోరికలు ఇవన్నీ కూడా కామం థర్డ్ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ కాదు ఈ కోరికలన్నీ తీర్చుకోవటానికి నీకు పైసలు కావాలి ఆదాయం కావాలి సంపాదన కావాలి కదా దాని సెకండ్ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ కాదు మరి ధర్మమేమిటి ఫస్ట్ ర్యాంకు కారణమేమిటి ధర్మార్థ ఓకే అధర్మార్థ నో ధర్మ కామ ఓకే అధర్మ కామ నో ధర్మ మోక్ష ఓకే అధర్మ మోక్ష నో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా అమ్మాయికి పెళ్లి చేసి ఆలు పిలిచి ఇగో ఇరవై వేలు క్యాష్ రెండు టికెట్లు మనాలి కులు మనాలికి వెళ్ళటానికి రావటానికి వారం రోజులు వెళ్లి ఎంజాయ్ చేసి రండి అని చెప్పిన వెళ్లిండు తిరిగి వచ్చిండు నాది సింగిల్ బెడ్రూము నేను మా ఆవిడ బెడ్రూమ్ లో ఇప్పుడు మీరు వచ్చిండ్రు కదా నేను హాల్లో పడుకుంటా మావిడ కొంగు జాపుకుని కిచెన్ లో పడుకుంటాను ఇది ఎమీడియట్లీ బెడ్రూమ్ లో పడుకోండి ఓ మూడు ఏమయ్యా నాకు మనవల్ని ఎప్పుడు ఇష్టం ఇప్పుడు నేను ఇందాక రెండు నిమిషాల నుంచి చెప్పిన దాంట్లో మీకేవైనా అశ్లీలము భూతు కనబడుతున్నదా ఇక చెప్పేది ఎందుకంటే సహజమైనటువంటి విషయం కూతురైనా కొడుకైనా పెళ్లి పితృణము సంఘ రుణము వాళ్ళు మంచి పిల్లల్ని కనాలి మంచిగా పెంచాలి దానివల్ల దే మస్ట్ బికమ్ అసెస్ట్ ది సొసైటీ అండ్ నాట్ లయబిలిటీస్ ఆఫ్ ది సొసైటీ అంటే ఏంటి నా ధర్మాన్ని నేను నిర్వర్తించా ఏది ఒక అమ్మాయిని కానీ చదువు చెప్పించి ఉద్యోగం చేసి పెళ్లి చేసి నీకు అప్పచెప్పినా ఇరవై వేలు పైసలు ఇచ్చిన కులు మనాలికి వెళ్లి రమణమని చెప్పా చిరుగొచ్చా ఇదిగోనాయన మా ఇంట్లో ఉండండి అని అన్నా ఓ మూడు వారాలు ఓ నాలుగు నెలలు అయినాక ఏమైనా మనవాడినిప్పుడు ఇస్తావు అని అడిగిన సరే చివరికి మనమరాలు పుట్టుతుంది మనవడ పుట్టడవు అది వేరే సగతి అది కాదు మనం చర్చించుకుంటున్న పాయింట్ అంటే ఈ పరంపరను కొనసాగించటం ఎలాగైతే మా అమ్మా నాన్న నన్ను గనరో నేను పెళ్లి చేసుకుని మా పిల్లల్ని గననో మా పిల్లలకు పెళ్లి చేసి ఆ తరం కొనసాగాలి అనేటువంటిది ధర్మము దీనికి మధ్యలో బ్రేక్ వేస్తే ఆ ధర్మము చిన్న చిన్న కారణాల కోసం విడాకులకు పరిగెత్తితే ప్రమాదాలు ఉంటాయి అసలు విడాకులు వద్ద నేను అంద గురకబెడతాడు నాన్న విడాకులు ఇప్పించదే మరి మూడు నెలల తర్వాత నువ్వు గురకబెడతావేమో నాకేం తెలుసు మీకు అర్థమవుతుందా చెప్పేది మయూరి అనే సినిమా వచ్చింది చాలా రోజుల కింద చూసిం రామోజీరావు సినిమా పోరి ఎవరిది ఎవరు తీస్తే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు వాళ్ళు ఇష్టం మనం ఎవరొద్ద అమ్మాయి బాగా డాన్స్ చేస్తాడు బాగా డాన్స్ చేస్తుంది కాబట్టి బాగా పేరు పబ్లిసిటీ ఆదాయం వస్తుంది ఆ అమ్మాయి అందచందాలు నృత్యంతో పాటు ఆ పైసల మీద కన్నేసి పిల్లగాడు ప్రేమిస్తాడు వాడి ఇష్టం అమ్మాయి ఇష్టం యాక్సిడెంట్ లో అమ్మాయికి ఒక కాలు పోతుంది మొక్కాలు కింద వరకు కాలు పోతుంది కాలు పోయేసరికి వాడు వచ్చి ఒక్కసారి పలకరించి నదరం దాస్ మా ఆయన కూడా తీవ్రా అంటే కాళ్ళు ఉంటాయి డాన్స్ చేస్తాడు ప్రేమించిన కుట్టిదాన్ని అని వాడు అన్నాడు ఒక లైన్ డ్రా చేద్దాం మనం ఆ తర్వాత అమ్మాయి ఆ కుంటి కాళ్తో నానావస్థా పడి ఆ జైపూర్ లెగ్ పెట్టించుకుని ఏదో చేసి కష్టము కన్నీళ్లు రక్తము కారుతూ ఉన్నా చేసి మళ్ళా డ్యాన్స్ నేర్చుకుని అంటే రెండు కాళ్ళతో ఉన్న రెండు కాళ్ళు డ్యాన్స్ వచ్చా పిల్లకి కానీ ఈ కాళ్ళు సహకరించారు కదా డ్యాన్స్ చేద్దామంటే ఇదేదో లెగ్ షేకింగ్ స్టెప్పులు కావు కదా ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు అంటే డ్యాన్స్ అవ్వడానికి చచ్చినట్టు ఐదారు ఏళ్లు నేర్చుకుంటే గానీ డాన్స్ రాదు రాగతాళ భయబద్దమైనటువంటి డ్యాన్స్ రాదు సరే ఏం చేస్తుంది అమ్మాయి మళ్ళీ ఫేమస్ అవుతుంది అయితే మళ్ళీ వస్తాడు నీకు ఏమైనా అర్థమైందా ఇది జస్టిఫైబుల్ బిహేవియరా నంబర్ టూ ఉదాహరణకు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కాళ్ళు చక్కకుండి వీడి కాలిరిగిందని అనుకో ఇప్పుడు ఆ అమ్మాయి కనుక కుంటో నేను కాపురం చేస్తానా విడాకులు అంటే అధర్మం అన్యాయం సీత అనసూ పుట్టిన దేశం మనది అని మనం అంటే నీ కాలిరిగితేనేమో ఆమె విడాకులు తీసుకోకుండా సంసారం చేయాలి ఆమె కాలుతోనేమో నువ్వు వదిలిపెట్టి పులి బరిగెత్తులేదు బరిగెత్తుతావా నువ్వు అంటే ఇద్దరికి వేరువేరు ధర్మాలు ఉంటాయా ఉండవు ఇది బాధ్యతాయుతమైన ఆలోచన నీకు అర్థమైందా నేను నాకు ఇసుమే ఐ అంటే మెచ్యూర్ థింకింగ్ కి ఇమ్మెచ్యూర్ థింకింగ్ కి సిల్లీ థింకింగ్ కి స్టూపిడ్ థింకింగ్ కి హార్మ్ఫుల్ థింకింగ్ కి నెగటివ్ థింకింగ్ కి ఉన్న సటిల్ డిఫరెన్సెస్ కనుక అర్థం చేసుకుంటే అప్పుడు మన వైఖరి ఏమిటి మన ఆలోచన ఏమిటి మన ప్రవర్తన ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది దోజ్ ఆర్ ది ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం మనం ఏమవుతుందో ధర్మార్థ కామ మోక్షాలు ఇటువైపు ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలు అటువే ఇందాక వీటి రిలేషన్షిప్ విడివిడిగా చెప్పేశాను ఈ రెండు జస్ట పోస్ట్ చేసి దీని పరిచిపోయి ఒకసారి చూద్దాం విద్యార్థి దశలో నీ ధర్మం ఏమిటి చదువుకోవటం నువ్వు చదువు మోటార్ సైకిళ్ల వెంట క్లబ్లు పబ్బులు పార్టీలు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి నువ్వు తిరుగుతున్నావు అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆ దశలో పాటించినప్పుడు తరువాత దశలో నువ్వు ధర్మాన్ని పాటిస్తావన్న నమ్మకం నాకెక్కడ ఉంటుంది మీకు అర్థమవుతోందా నీ చెప్పేది నంబర్ టూ రెండో దశలో నీ ధర్మమేమిటి బాగా చదువుకున్నావు కాబట్టి మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆ పిల్లలు ధర్మబద్దంగా జీవించేటువంటి మంచి సన్మార్గవంతులైనటువంటి పద్దతిలో వాళ్ళని పెంచినట్టయితే నీవు రిటైర్ అయిన వాన ప్రస్థానికి ప్రమోట్ అయినప్పుడు వాళ్లు నీ పొజిషన్ ప్రమోట్ అవుతారు ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ప్రమోట్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు వెళ్లినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి రావటమే సొసైటీలో ధర్మము పేర్లు మీకు శాన్స్టైజ్డ్ నేమ్స్ లాగా కనబడుతున్నాయి గానీ వేల సంవత్సరాల నాగరిక జీవితంలో ఏ కల్చర్ అయినా ఏ దేశమైనా ఏ మతమైనా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు పిల్లలు బాగున్నారని ఆ పిల్లలు ఏం కోరుకోవాలా తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోవాలా వాళ్ల సంతానం బాగుండాలని కోరుకోవాలి ఇప్పుడు అర్థం అవుతుందా ఈ లాజిక్ ఇప్పుడు మధ్యలో ఉన్నాను ఇటొకరున్నారు ఇటొకరున్నారు నేనేం చేయాలి ఇటు బాగుండాలి ఇటు బాగుండాలి అందుకనే సర్వేదనా సుఖినో అని చెప్పాను నేను అంటే ఆ ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎవరు ఏ దశలో ఏది ధర్మమో అది చేయవలే బ్రహ్మచర్య స్థితిలో నువ్వు ధర్మం జీవితం గురించి నేర్చుకోవటం ధర్మం అది నేర్చుకో నీ చదువు అయిపోయింది ఉద్యోగం చేస్తున్నావు పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కంటున్నావు చేస్తున్నావు ఇక్కడ ఈ దశలో సంపాదన ఉండదు ఈ దశలో బలహీనత వల్ల ఉండదు ఈ దశలో కోరికలు లేనందు ఉండదు అంటే సమాజంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే సంపాదించి అటు పిల్లలకు ఇటు పెద్దలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అంటే గృహస్థాశ్రమం చెట్టు యొక్క మూల కాండం ఈ గృహస్థాశ్రమం మీద ఇప్పుడు గొడ్డలి పెట్టు దెబ్బలు తగ్గుతున్నాయి జాయింట్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తయారవుతున్నాయి ఆ ఇద్దరి మధ్య పరిణతి లేనందువల్ల గొడవలు ప్రారంభమవుతున్నాయి పెళ్లైన తర్వాత తన మొగుడికన్నా అందమైన కుర్రాడు ఆఫీసులో కనబడతాడు సారీ మీరేమనుకోకండి నేను ఎగ్జాంపుల్స్ ఇట్లా చెప్పకపోతే ఈ టాపిక్ అర్థం కాదు మీకు నలభై వేల జీతం వీలైతే ఆ సినిమాలలో డైలాగులు ఉంటే చూడండి లైన్లు వేస్తున్నా దొరుకుతాడో ఏమో చూస్తా పడలే ఇంకా అంటే వీటన్నింటి ఆంతర్యం ఏమిటంటే నీవు కష్టపడి పైకి రావటం కాదు నన్ను మీకు చెప్పాను చూడండి ఆ తక్షణ రుణ సౌకర్యము గోల్డ్ చైన్స్ మీద ఏమవుతుంది పరోక్షంగా గోల్డ్ స్టాచింగ్స్ ఎంకరేజ్ చేసినట్టు అవుతోంది దొంగతనాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతోంది అంటే దోపిడీ వ్యవస్థను ఎంకరేజ్ చేసినట్టు అవుతోంది అదో రకమైన దోపిడీ ఇదో రకమైన దోపిడీ ఇద్దరు పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేస్తూ వాళ్ళ సంసారాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసిన అందాన్నో నా డబ్బును నేను ఎరవేస్తే ఆ సంసారం చెడితే అదొక్కరు చెడితే మీ ఇష్టం గాని ఇట్లా అందరూ గనక చెడితే సమాజమేమవుతుంది అది ఆలోచించవలసిన పాయింట్ మీరు గ్రహిస్తే పట్టాల మీద ఉన్న రైలు ఓవర్టేక్ చేయదు ఆగుతుంది ఓ స్టేషన్ లో ఆగినాక కావాలంటే వెనకాలొస్తున్న ఎక్స్ప్రెస్ ఈ ప్యాసింజర్ ను ఓవర్టేక్ చేయొచ్చు రోడ్డు మీద ఆ రూల్స్ ఉండవు రోడ్డు మీద రూల్స్ వేరు ఆకాశంలో బ్రహ్మాండంగా నీ ఇష్టం సముద్రంలో కూడా అద్భుతమైన అవకాశం ఎటు పోవు బట్ దర్ ఆర్ సెటెన్ రూల్స్ ఆఫ్ ది గేమ్ ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ గుర్తుపెట్టుకోవడమే ధర్మం దాని గురించి నేను చెప్తున్నాను యూ మస్ట్ బి ఫిజికలీ యాక్టివ్ మెంటలీ అలర్ట్ ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్డ్ స్పిరిచువల్లీ అవేక్ అండ్ ఎమోషనల్లీ బాలెన్స్డ్ మారోరల్లీ స్ట్రెంగ్ అండ్ సోషల్లీ రిలవెంట్ వికమ్ ఎస్సీ ఎఫెక్ట్ ఎటర్నిటీ ఎవేక్ అండ్ డివినిటీ మీరు ఎవరైనా బీఎస్సీ దేవిన వాళ్ళు ఉన్నారా బీఎస్సీ ఏం అంటే పోనీ నాకు కావలసిన బాటని కావాలి బయలాజికల్ సైన్సెస్ కావాలి పోనీ ఎవరైనా బయలాజికల్ సైన్సెస్ జున్నారా ఎవరు లేరా పోనీ టెన్త్ వరకు అయితే చదువు కదమ్మా అవునా ఏం పేరమ్మా విమల ఏం చేస్తున్నారు ఎక్కడా ఏ ఊళ్ళో హైదరాబాద్ హైదరాబాద్ లో సీనియర్ రెసిడెంట్ విమల విమలా మేడము తన బర్త్డేకి మనల్ని అందరినీ పిలుస్తుంది వరీ కాకు పోదామో వద్దా విమలా మేడము మన తన బర్త్డేకి మన అందరినీ పార్టీకి పిలుస్తే పోదామో వద్దా అన్న మాట్లాడేమే పిలుస్తుంది తర్వాత సంగతి పిలుస్తుంది పిలువద్దు తర్వాత పోదాం పోతే ఏం చేస్తుంటే మధ్యాహ్నం ఫస్ట్ క్లాస్ అయినా లంచ్ పెట్టింది అవుతా పెట్టరా ఎప్పుడు తన టిఫిన్ షేర్ చేయలేరా మీతో సరే పోండి లంచ్ పెట్టినా ఏం చేయదంటే అందరం తిని చేతులు కడుక్కొని లవంగో ఏదో సుపారినో వేసుకుని వచ్చి బయట కూర్చున్నాం ఒక ట్రేలో హాఫ్ డేజన్ ఆపుల్ పళ్ళు తీసుకొచ్చింది ఆమె తీసుకొస్తేనే ఊరికే ఏమో విమల అన్నావు కదా ఏమ విమల ఇంతమంది నలభై మంది ఉంటే హాఫ్ డేజన్ చేసినట్టు సార్ అందరు తిన్నారు కదా అందరు తిరగబోచ్చు ఎవరైనా తినారంటే స్లైసెస్ కట్ చేసిస్తా దాని దేముంది సార్ మీకు కావాలంటే కట్ చేసిస్తాను సరే అమ్మా ఏదో ఒక ఆపుల్ ముక్ ఇవ్వు అన్నా సరే ఆవిడ నైఫ్ తీసుకొచ్చి కట్ చేస్తూ ఉంటే సరే ఒక్క నిమిషం మాకు సైన్స్ సైజ్ అవు నువ్వు అవునా ఈ యాప్ లో ఎన్ని విత్తనాలు ఉంటాయని అడిగినా ఈ ఇట్లా అడుగుతున్నా అడిగినా అని చెప్పాయి సార్ ఆ ఐదిట్లలో ఒక విత్తనాన్ని తీసిన ఆరు చేతిలో పెట్టమ్మా చేతిలో విట్టంకి ఇక చూడు అకౌంట్స్ ఆ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ ఇప్పుడు మీరంతా బడ్జెటింగ్ తయారు చేస్తారు కదా భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఆదాయం ఎంత ఉంటుంది ఖర్చు ఇంత ఉంటుంది గ్యాప్ ఎంత ఉంటుంది డెట్ ఎంత కావాలా డెఫిసిట్ ఎంత ఉంటుంది అనేది మీరు లెక్కలేస్తారు అందుకని ఆ తెలివితేటలని అనుభవంతో ఈ ఒక్క విత్తనంలో నుంచి ఎన్ని యాపుల్ పండ్లు వస్తాయి చెప్పమ్మా అని అడిగిన ఎన్ని వస్తాయమ్మా ఒక్క విత్తనం నాటితే ఎన్ని యాపుల్ పండ్లు వస్తాయి ప్రశ్న అడగండి ప్రశ్నార్థం చేసుకుని సమాధానం చెప్పండి ఎన్నైనా అంటే నా ఇష్టమా మీ ఇష్టమా అసలు దాని తత్వం చెప్పండి నేచర్ హ్యాస్ అన్లిమిటెడ్ ఎబిలిటీ చూస్తే కదా అంత పెద్దగా ఆన్ ఎబిలిటీ ఏముండదని అడుగుతావు ఇన్ఫినిటీ వస్తాయి నీ దృష్టిలో ఏముందమ్మా ఇన్ఫినిటీ కైనస్ వన్ రావచ్చులే ఎన్నొస్తాయి అనుకుంటున్నావు యాపిల్స్ ఒక విత్తనంలో నుంచి చెప్పలేము అంటే చెప్పలేన కదా రైట్ నన్ను మిమ్మల్ని ఆలోచన ఆపేసి నన్ను ప్రశ్నలు అడగండి అని చెప్పా గుర్తుందా అట్లానే ఆమె ఏం చేసిందంటే నేను చెప్పేసరికి ఆలోచించడం మొదలుపెట్టి ఆలోచించడం మొదలుపెట్టి ఏం చేసిందంటే పుట్టినరోజు నాడు పార్టీ చందని రమ్మంటే ముస్లి సతాయిస్తున్నాడు విత్తనం అంటాడు ఎన్ని చెట్లు వస్తాయంటాడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఇంటర్వ్యూ నా ఏమన్నా అని అనుకున్నా ఆమె వచ్చింది ఒకటి తర్వాత ఒకటి అంటే నేను పొద్దు నుంచి నేను ఏం చేశాను మిమ్మల్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ థింక్ ఆన్సర్ థింక్ ఆన్సర్ అలవాటు చేశా కాబట్టి అది ఏం చేసిందంటే చాయిసెస్ డిసిషన్స్ అని చెప్పి అనుకుని డిసిషన్ నంబర్ వన్ నెక్స్ట్ బర్త్డేకి మూసులో ఉండే బిడవ్ బేగార్ హమ్ సవాల్ పూసురా నంబర్ టూ యాపిల్స్ అస్సలు పెట్ట Number three, I don't know if I'm going to put it in the water, but I'm going to get it. Number four, I'm going to get seedless grapes. <laughs> Number five, I'm going to get it all over the world. Then I'm going to get attention to it. Nine crores, eighty-seven lakhs, sixty-five thousand, four hundred and thirty-two apples. It's all right. I know I am wrong, sir, but how can you prove that I am wrong? ఇప్పుడు ధర్మమా మీకు అర్థమైందనే చెప్పేది బికమ్ ఏ సీడ్ అంటే నిన్న నేను ఒక పదిహేను నిమిషాల పాటు రోజూ పొద్దున్నే లేచి మంచివి గనక చదివినట్టయితే మీలో ఆలోచన విత్తనాల సంస్కార బలం నాటబడటం వల్ల వన్ ఆఫ్ ఇన్పుట్స్ నైన్టీ ఆఫ్ ఇంపాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఇన్పుట్స్ ట్వంటీ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఇన్స్పైర్డ్ లివింగ్ ఎవ్రీ ఎవ్రీ టుమారో మస్ట్ బి బెటర్ దాన్ ఎవరీ స్టడీ అని ఇంత లాజిక్ బిల్డప్ చేసినందువల్ల ఈ విత్తనంలోని అనంతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి విత్తనంలో ఇన్ఫైన ఒక్క యాపిల్ విత్తనం నుంచే మొత్తం ప్రపంచంలోని భూభాగం సరిపోనంతటి యాపిల్ చెట్లు వచ్చే అవకాశం ఉంటే మిగిలిన అన్ని రకాల పుష్పజాతులు అన్ని రకాల పండ్ల జాతులు అన్ని రకాల ఇతర యాపిల్ విత్తనాలు కూడా ఉంటాయి కదా అంటే ఇన్ఫినిటీ అంటే ఇదన్నమాట పాస్ట్ యూనివర్స్ స్టిల్ ఎక్స్పాండింగ్ అని చెప్పానే అనంతత్వం అంటే అదన్నమాట అనంతత్వంలో మనం ఒక చిన్న ఇసుక రేము అన్నమాట అందుకని మన గర్వానికి అహంభావానికి తలదిక్కకు లెక్కలు లేవు లెక్కలేనంత కాదు సీల్ అంటే విత్తనం యొక్క పవన్ ఇదని మనకు అర్థమైతే ఎవ్రీ థాట్ ఈజ్ ఎ సీడ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ సీడ్ ఎవ్రీ డీడ్ ఈజ్ ఎ సీడ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ సీడ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ సీడ్ ఎవ్రీ థింగ్ ఇజ్ ఎ సీడ్ is ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ సీడ్ దట్ సీడ్ God గాడ్ అండ్ దట్ గాడ్ ఈస్ ఇన్ యు రూట్ అసలు అండ్ వాల్యూస్ Nilo ye divya దివ్య చైతన్యం ఉందో ade divya దివ్య చైతన్యం I think, mature thinking. అందుకని రిలీజియన్ని గౌరవిస్తూ రిలిజియన్ మీద ఒక్క స్టెప్ పైకెళ్ళి ఏది నైనా మనం టెన్ మీటర్స్ 100 మీటర్సు 1000 మీటర్సు 10,000 థౌజండ్ 1 వన్ లైట్ ఇయర్ టెన్ లైట్ ఇయర్స్ అని పైకి పోతూ ఉంటే మనకి ప్రపంచం ఎలా కనబడిందో అలా కొంచెం పైకి వెళ్లేటువంటి తత్వాన్ని గనక అలవాటు చేసుకున్నట్లయితే ఈ కామన్నెస్ కామనాలిటీ యునానిమిటీ ప్యూరిటీ యూనిటీ డివినిటీ అర్థమవుతాయి అందుకని ఎఫెక్ట్ ఎటర్నిటీ ఎవేకన్ డివినిటీ ఎందుకు దివ్యత్వాన్నిలో మేల్కొనాలి ఇప్పుడు ఉదాహరణకు రంజాన్ మాసంలో దానాలు ఇస్తారు సాయంత్రం పూట రోజా చూడ రంజాన్ పండగ నాడిస్తారు అంటే మిగిలిన రోజులు పోతానా అరే కాన్సంట్రేటెడ్గా నీకు అలవాటు అవ్వాలని చెప్పని ఆ రోజున ఆ పని చెయ్యంటే సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవాలి ఫలానా రోజు మంచిది అంటే మిగిలిన మంచిగా అడ్డావా ఎవరు చెప్పిండు మీకు అర్థమవుతోందని చెప్పేది కొంచెం ఆలోచించండి మళ్లీ మరొక్కసారి మీరు చదివిన పుస్తకాలు ఏమైనా కానీ అందుకే నేనే చెప్పా మీరు బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి ఇంగ్లీష్లో చదవండి ఉర్దులో చదవండి తెలుగులో చదవండి అని చెప్పారు మళ్లీ మరొక్కసారి మీరు చదివిన భారత భాగవత రామాయణాలు బైబులో ఖురాన్ మరొక్కసారి చదవండి మరో కోణంలో చదవండి దాని నుంచి కేవలం కథలు కాలక్షేపం కాక జీవించవలసిన విధానాలకు సంబంధించిన మూలాలు ఏమైనా అక్కడ ఉన్నాయా రూప్స్ అని వెతుక్కుంటూ చలవండి. అప్పుడు ఏది పాటించదగ్గదో ఏది ఆలోచించదగ్గదో ఏది స్టేట్ అవే రిజెక్ట్ చేయవలసినటువంటిదో మీకు తెలుస్తుంది అప్పుడు బాధ్యతాయుతమైన ఆలోచన బాధ్యతాయుతమైన మాట బాధ్యతాయుతమైన ప్రవర్తన మీకు అలవాటవుతుంది రైట్ టు బి ఇన్స్పైర్డ్ బై గాడ్ మీన్స్ టు లిటరలీ బ్రీత్ ది డివైన్ ఇన్ టు అవర్ బీయింగ్ శ్వాస ఆ శ్వాసను డివైన్ శ్వాసను ఆహ్వానించడం అన్నమాట గురుకుల పరుగుల జీవితంలో మీకు అనేక విషయాలు అర్థం కావటం లేదు మిస్ అవుతున్నారు టేక్ ఎ బ్రీత కాస్తంత విరాన్ని అండ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్స్పైర్ డాన్ హాట్ సాక్ సరే పేరు ఏదైతే గాడ్ డస్ నాట్ రిక్వైర్ అస్ టు సక్సీడ్ మదర్ తెరసా కొటేషన్ గాడ్ ఓన్లీ రిక్వైర్స్ దీ ట్రై నీ గెలుపు ఓటములకు ఆయనకు అనవసరం ఆయనకు కావలసిన నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా నీవు మంచికే ప్రయత్నం చేయరు ఏం లాభం సార్ మా నాన్న చేసిండి ఏమైంది ఏం కాదు చేస్తే ఏమవుతావు సార్ ఏం కాదు వద్దు డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ప్రయత్నం చేయి నీ ధర్మాన్ని నువ్వు పాటించు నీ ధర్మాన్ని పాటించడం వల్ల ఏమవుతుంది ఫలితం గురించి ఆశించకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు డోంట్ గెట్ అటాచ్డ్ టు ది రిజల్ట్ బి కమిటెడ్ ది యాక్షన్ Don't worry about the result. It may be success or it may be failure, but be committed to the action. Do your duty. Think straight. Manusulogati, paikoogati, oddhu, pich-pich-veshaal, oddhu. Amayakulu ganabarthi moosanje dhavane durmarga pahalo chana, oddhu. Niyu inni moosanje, itinakanna uushareena nanu moosanje astu. A moosanje se culture, oddhu, adhi peragoddu. Iri samajani ki bhadrata air parthumdi. సరే నిన్న మీకు చెప్పేశాను నేను ఓకే డోంట్ వరీ ఈ నిన్నటి ప్రజెంటేషన్లో నిన్న చెప్పాల్సిన అన్నమాట ఇవి ఓ గంట పది నిమిషాలు అండ్ షో రైట్ రైట్ అందరు వచ్చినట్టేనా ఇంకా ఎవరైనా రావలసిన వాళ్ళు ఉన్నారా అటెండెన్స్ షీట్ వెళ్ళిపోయిందా ఉన్నదా వెళ్ళిపోయిందా నాలుగు ఐదు మూడు ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఎంతమంది మనం ఏటో ఇంకా ఇద్దరు రాలేదు ముప్పై తొమ్మిదా ఫోన్లే ఒకరిద్దరు సరే ఫోన్ ఏం చేస్తాం మనం రైట్ ఇప్పుడు నేను ఇంకా మన మిత్రులు మూడు గంటల పరీక్ష అనేక బెలుగొట్టేస్తారు సార్ దో మినిట్ అన్నట్టు లంచ్ ఇంటర్వెల్ దాకా టైం ఇస్తే అందరు నాకు మీ హోంవర్క్ సబ్మిట్ చేయాల నా ఉపన్యాసం వింటూ మీరు రాయొచ్చు ఇంట్లో రాయని వాళ్లు హోంవర్క్ అంటూ హోమ్లో చేయాలన్నా సార్ ఆఫీస్లో వచ్చి చేస్తాం మీ ఓకే రైట్ సో మనం మళ్లీ నిన్నట్లాగానే ప్రశ్నతో మొదలు ఎందుకు మనం చేస్తున్నామో ఏం చేస్తున్నామో గనక మనం ఆలోచిస్తే పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ వైపు మనం వెళ్లాలి మరి నేను అనుకోకుండా కొంచెం ఎక్కువ చెప్పానో ఏమో మరి ఎట్లా చెప్పినో నాకు తెలియడం లేదు చూద్దాం నాకు తోచినట్టు చెప్పాను ఇప్పుడు మనం నిన్న సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ వదిలి మౌలాలి దాటింది నెక్స్ట్ హాల్ట్ ఎక్కడ ఉంటుంది కాజిపేట ఎంత స్పీడ్లో పోవాలి బండి సమజైందా ఎలక్ట్రిక్ ట్రైన్ వాళ్ళ అందుకే జాగ్రత్త పడి వేరే సప్లై లైన్స్ పెట్టుకున్నారు మన మీద ఆధారపడి ఉంటే ఏపీలో రైడు నడవు నమ్మది ఏపీలో రైడు నడవు ప్రతిరోజు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అప్పుడప్పుడు మన ఏపీసీపీసీఎల్ వాళ్ళు దీనిమే దోగంటే కట్ అంటాడు కదా మనం మా ఫ్రెండ్ అనే ఉంది అవర్స్ ఆఫ్ సర్టెనిటీ యూ విల్ నాట్ హ్యావ్ ట్వంటీ టూ అవర్స్ ఆఫ్ అన్సర్టెనిటీ యూ మే నాట్ హ్యావ్ అన్నాడు అర్థమైందా రెండు గంటలు పక్కా ఉండదని గ్యారంటీ మిగిలిన ఇరవై గంటలు ఉండకపోవచ్చు అనేందుకు సంసిద్ధపడు అందుకే గ్యాప్ గురించి మాజీ నైరేతా బుల్కి రోజుకే వాస్త వ్యూస్ దిగజారి దిగజారి దిగజారిపోతున్నాయండి దొరికితే దొంగ దొరక్కపోతే దొర బయట ఉన్నవా జైల్లో ఉన్నావా అనేది వేరే విషయం అది వేరే సంగతి అనుకోండి దొరికితే దొంగ దొరక్కపోతే అందరు దొరలే ఒక ఉన్నతమైన శిఖరం గురించి చూస్తే మనస్సులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూస్తే కూడా అలాంటి ప్రతిస్పందనలు మనస్సులో కలుగుతాయి ఇతరుల ఉన్నతత్వాన్ని చూసి ఆనందించే మనం ఆ ఉన్నతత్వాన్ని మనమెందుకు సొంతం చేసుకోకూడదు అన్నది ప్రశ్నఅవుతుంది ఉదాహరణకి ఎవరైనా హీరో సినిమా హీరోనో హీరోయినో వచ్చిందో అనుకోండి లేదు క్రికెట్ వీరుడు వచ్చాడు అనుకోండి మీరేం చేస్తారు ఆటోగ్రాఫ్ అడుగుతారు ఇతరుల ఆటోగ్రాఫ్ల గురించి వెంపల పడటం కాదు నీవు ఏ స్థాయికి చేరుకోవాలంటే నీ ఆటోగ్రాఫ్ గురించి ఇతరులు వచ్చి నీ చుట్టూ మోగాల సార్ మాతో ఫోటో తీసుకుంటాం సార్ ఆటోగ్రాఫ్ పెట్టండి సార్ మా అబ్బాయికి చూస్తే సార్ మీరంటే పెద్ద ఫ్యాన్ సార్ మా బికమ్ దట్ సో దట్ యూ రీచ్ ఎ హైట్ హెల్ ఎవరి విల్ బి ప్రౌడ్ టు హావ్ నోన్ యూ ద చాయిస్ యువర్స్ విత్ అ బ్యాడ్ ఆటిట్యూడ్ యూ క్యాన్ నెవర్ హ్యావ్ ఎ పాజిటివ్ డే విత్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ యూ క్యాన్ నెవర్ హ్యావ్ ఎ బ్యాడ్ డే అందరికీ జీవితంలో సమస్యలుంటాయి గడప దాటి వెళ్తూ ఉన్నప్పుడు ఆఫీసుకు చేరుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో సమస్యలను ఇంట్లో వదిలిపెట్టి ఒక అందమైన స్వచ్చమైన చిరునవ్వుని మొహం మీద తగిలించుకుని ఆఫీస్కు వెళ్ళండి ఆఫీస్లో సమస్యలు ఉంటాయి పని ఉంటుంది ఒత్తిడి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆఫీస్ సమస్యలైన ఫైళ్లలో లాకర్స్లలో పెట్టి అక్కడ భద్రంగా అట్టి నవ్వుతూ ఇంటికి మీరు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి ది మోస్ట్ వెల్కమ్ పర్సన్ ఇన్ ది హోమ్ ఏమండి ఐదు నిమిషాలు ఆలస్యమైంది అస్ ఆలస్యమైందా అని అడగాలి ఇంకా వచ్చింది పిల్లలు ఆమె వణుకుతున్నది ఏమట్ల వణుకుతున్నావు చలిజ్వరం రోజు వచ్చే జ్వరం ఆయన చలిజ్వరమా పాల ఎందుకు మాట్లాడుతున్నానో మీకు విషయం అర్థం do what you love and love what you do you become motivated when you adopt work as worship attitude jopthanga cheppali kabatti andukane nenu inda ku meeku ante nanna meka website details ichanu vocate slide ki pratisari adhe joke cheptanano adhe vivarani isthanano anukokandi kanisam oka 15% mark untundi na prachupan yasamlo ఇప్పుడు ఇవాళ పొద్దున కర్నూలు జరిగిన సంఘటన కిందటిసారి లెక్చర్ ఇస్తున్నప్పుడు ఎట్లా చెప్పగలుగుతా అని చెప్పు భవిష్యత్తులో జరిగేది నేను చెప్పలేను కదా రైట్ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న చిన్న చాలా చిన్న ప్రయోగం ఆ తర్వాత నేను ఐ విల్ నాట్ అటెంప్ట్ మై సెల్ఫ్ టు డూ ఇట్ మీరందరూ ఒక్క రెండు నిమిషాలు జర కళ్లు మూసుకోవాలి పర్లేదా కళ్ళద్దాలు ఉన్నోళ్ళు కూడా మూసుకోవాలి కనబడదు సార్ మీకు దూరం కదా ఎట్ట కనబడితే మూసుకున్నామో లేదో అని చెప్పనొద్దు నిద్రపోతున్న వాళ్ళు పర్వలే గాని మేల్కున్నవాళ్ళ సంగతి చెప్పినా ఏమో కళ్ళు మూసుకో సార్ ప్లీజ్ అంతకుముందులో పోయి అందరూ కళ్లు మూసుకోండి ఎందుకు మూసుకోమన్నానని ఒక నిమిషంలో చెప్తా నేను చెప్పినప్పుడు జరవండి ఏమి ప్రమాదం జరగదు పైన కప్పు కూలదు వానలు రావు సునామీలు ఏర్పడవు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ హోల్డ్ యూ ఇన్ ఆల్ ది త్రీ లాంగ్వేజెస్ థ్యాంక్స్ ఇప్పుడు ప్రశ్నలకి చెయ్యెత్తడం ద్వారా మీరు సమాధానం చెప్తారు కళ్ళెందుకు మూసుకోమన్నానంటే వెనకాల కూర్చున్నోళ్లు ముందెవరు చెయ్యారో గమనించకుండా ముందు కూర్చున్నోళ్లు వెనకాల ఎవరు చెయ్యి ఉండో తెలుసుకోకుండా తలదిప్పి చూడకుండా ఉండేందుకు నేను మిమ్మల్ని కళ్ళు మూసుకోమన్నాను దయచేసి కళ్ళు మూసుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ మీలో ఎవరైనా జీవితంలో ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించారా ప్రేమించి ఉంటే చెయ్యత్తండి ప్రేమించకపోతే ఊరుకోండి చేతులు దించండి నంబర్ టూ చేతులు దించండి సార్ నంబర్ టూ ప్రేమించిన వాళ్లన్నే పెళ్లి చేసుకుని ఉన్నట్టయితే చేతులెత్తండి నంబర్ త్రీ అర్థమైంది ఏమిటంటే అందరికీ ఆ అదృష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు కళ్ళు ఇప్పుడు నేను ఈ రెండు ప్రశ్నలకి మిగిలిన వాళ్ళని ఎందుకు కళ్లు మూసుకోమన్నో ఏ ధర్మం పాటించానో మీకు అర్థమైందా నాకు అర్థమైంది కదా లేకపోతే రేపు పొద్దున్నీ బనాయిస్తావు నువ్వు కభీ కభీ మేరే సరే సో అందుకోసమని నా బయట ఏంటంటే ప్రేమించావు ఇష్టం ప్రేమించలేదు నువ్వు అడగలే ప్రేమించిన వాళ్లన్నే పెళ్లి చేసుకునే అదృష్టం నీకు దొరికింది నాకు దొరకలే నేనేం అడగలే పెళ్ చేసుకున్నాంకైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించకపోతే జీవితం అయింద ఆ పాయింట్ ధర్మం అని చెప్పడానికి అడిగాను మీకు అర్థమైందా ఆ ఒక్క రహస్యం అర్థం చేసుకోండి మీకు ధర్మం యొక్క మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధం చేసుకున్నారు చాలా మంది చేసుకున్న తర్వాత హాయిగా కాపాడు చేస్తున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేయటం లేదు ప్రేమించినంత మాత్రాన ఖర్చుపోట్లు యాసిడ్ దాడులు లేవు అది ప్రేమ ఎంత దుర్మార్గం అది ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ఠీకే తుమ్ చలిగా చాచ చావు అన్నాళ్ళు తప్ప అగర్ ముజే నై మిలా కిసికో మిలేగా నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు నువ్వు బచకుండకూడదు ఇది దుమార్గపు కామం స్వచ్ఛమైన ప్రేమ కాదు రైట్ ఇది ప్రేమ గురించి పక్కన పెడితే వాట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ ది వర్క్ ఉదాహరణకు నువ్వు బీకామ్ కంప్లీట్ చేసి సీఏ చేసి చార్ట్ అకౌంటెంట్ అవుదామని అనుకున్నావు అనుకున్నావు కుదరలే పరిస్థితులు బీకాం దగ్గర ఆపేసం ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగం వచ్చింది అకౌంటెంట్ చీఫ్ అకౌంటెంట్ చేస్తున్నావు పర్వాలేదు ప్రతి చార్ట్ అకౌంటెంట్ చూస్తే వాడిని ఎప్పుడు చంపుదావా అని మనసులు వాడు అయ్యుడు నేను అవ్వలేదు వాడుంటే నాకెట్లా ఎంత మంట పురుతుంది నాకు అంటే ఇదా అని యాటిట్యూడ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నానంటే అడాప్ట్ వర్క్ ఈజ్ వర్షిప్ ఆ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కో వినాయక చవితో లేకపోతే రామనవమో లేకపోతే మరోటో మరోటో పూజ చేస్తున్నప్పుడు ఏ భావనతో పూజ చేస్తారో లా ప్రతిరోజు మనం పది నుంచి ఐదు గంటల వరకు చేస్తున్న ఆఫీసు పని కూడా ఆ భగవంతుడికి పూజనే అనే పవిత్ర భావనతో చేస్తే వేరే ఆలోచనలు రావు తప్పుదారులు పట్టము సంస్థ బాగుపడుతుంది వ్యక్తులు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది అందుకని అడాప్ట్ వర్క్ ఈస్ వర్షిప్ యాటిట్యూడ్ అని చెప్పి నేను వర్క్ ఈస్ వర్షిప్ అనుమానం లేదు నిజానికి మీరు అనుకోవచ్చు ప్రతి పని కూడా వర్షిప్పేనాడు పొద్దున్నే లేస్తే మీరు పళ్ళు అమ్ముకుంటారు కదా అది వర్షిప్ అంటే నా అవుతాడు మీరు ఏం సార్ నా పళ్ళు నేను అమ్ముకుంటే పూజ ఎట్లవుతుంది అని చెప్పండి మరి నీకు ఆత్మవత్ సర్వభూతానిలో నీలో దేవుడున్నాడు అనుకుంటే నీలో ప్రాణం ఉన్నదనుకుంటే ఆ ప్రాణం ఏ దేవుడు అనుకుంటే నీకు పళ్ళు ఉంటేనే తింటావు తింటేనే బతుకుతావు అంటే మరి నీ పళ్ళు అమ్ముకోవటం మరి దేవుడు పూజ కాదు నేను అర్థమవుతోందా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే పది రకాల రోగాలు కనుక నీకు వచ్చినట్టయితే నీవు దమ్ముతున్నా గౌరవిస్తున్న ప్రేమిస్తున్న దేవుడికి పది రోగాలను అంటగడుతున్నట్టు కాదు శుభ్రంగా స్నానం చేయి మంచి మనసుతో ఉండు మంచి ఆలోచనలతో ఉండు మంచి పనులు చేయి అరే ఇలాంటి మనిషి మాకు ఇంకొకటి దొరకడయ్యా అని మీ వాడు అనాలి తప్ప వీడి కావాలంటే ఎలాంగ్ విత్ ది పోస్ట్ సరెండర్డ్ సాప్ ఇంకో చూడం మన అర్థమైందా ఎలాంగ్ విత్ ది పోస్ట్ సరెండర్డ్ అంటే చెప్పండి ఎవరన్నా ఎడ్మిన్ వాళ్ళు చెప్పాలా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరో ఒకరు నెమ్మదిగా ఉన్నవని చెప్తుంటారు ఇప్పుడు ఈయన నాకు నచ్చలేదు అనుకో నేను ఆఫీస్ అని ఏం చేస్తా ట్రాన్సర్ చేయిస్తా ఈయన బతుకు ఒక ఆయన ఆయన ఇస్తుంటాడు నాకు లేదు కదా ఇప్పుడు ఈ ముగ్గురు మంచిచోళ్లున్నారు సార్ ఈ ముగ్గురుతో మేనేజ్ చేస్తా సార్ పోస్ట్ సరెండర్ చేస్తున్నా ఈ నొద్దు పోస్ట్ సరెండర్ చేసిన ఈని ట్రాన్స్ఫర్ చేయి ఇంకోని పంపకు నాకు నేను ఇంకో రెండు గంటలు కూర్చుంటాయి ముగ్గురుతో పని చేయించుకుంటా పోస్ట్ సరెండర్డ్ అంటే అర్థం అది నీకు అర్థం అవుతుందా ఐదు పోస్టులు శాంక్షన్ చేసిండ్రు ఈ మనుషులొద్దు ఈ పోస్టులొద్దు మరొకటి అంటే నీ యొక్క ఖ్యాతి అపఖ్యాతి అంతస్థాయికి గనక చేరినట్టయితే యు ఆర్ వాంటెడా అన్వాంటెడా వికమ్ ఏ వాంటెడ్ పర్సన్ అండ్ నాట్ అన్ అన్వాంటెడ్ పర్సన్ డిస్పెన్సబుల్లా ఇన్డిస్పెన్సబుల్ అరే ఆయన లేకపోతే మా ఆఫీస్ ఎట్లా నడుస్తుంది భై అంటే తప్ప ఆయన పది రోజులుగా ఐదు రోజులు లీవ్ మా ఆఫీస్ నడుస్తుంది నీ గురించి నీ కలీగ్స్ ఏమనుకుంటున్నాడు నీ బాస్ ఏమనుకుంటున్నాడు అరే అచ్చా హుషారు ఆజ్ఞాయి భయ్ ఆయన ఒక్కడుంటే నలుగురు పనులు సంలాయిస్తాడు తెలిసిన అంటే ఇంతే తప్ప ఆయన ఉన్నోకటే లేకున్న ఒకటే మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో ఏమనుకోవాలి నన్ను మీకు ఒక అది చెప్పా వాడు స్వర్గానికి పోయిండా నరకానికి పోయిండా కనుక్కురమ్మని ఆవిడ పని మనిషిని పంపేదని చెప్పి మీకు అర్థమైంది కదా అలా రేపు మీ కలీగ్స్ మీ ఫ్రెండ్స్ మీ బాసు మీరు మిమ్మల్ని కావాలని కోరుకుని మీరు ఉండాలని కోరుకుని రేపొద్దున మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మీ బాస్ కనుక దిగోబై కిసివరకో జాతీయలో ఇంకోతో హఠానే సత్యా ఐఎం సారీ ఆయన తీసేస్తావా రైట్ త్రీ మంత్స్ లీవ్ పెట్టిపోతుంది కున్న చోటు చెప్పుకు హ నువ్వు ఎట్లు లీవ్ పెడతావు ఆయన తీయకు చెప్తే మనమేంది నువ్వు అప్పుడు వాళ్ళకి సమజ్వుతుంది వాట్ యువర్ బాస్ థింగ్స్ అబౌట్ యూ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ సరే వర్క్ ఈజ్ వర్షిప్ అని మనం అనుకున్నాం అంటే ఏ ధ్యాసతో చేయాలి అంటే డివోషన్తో చేయాలి భక్తి భగవంతుడి మీద ఎలాంటి భక్తి అన్ని మతాల సింబోల్స్ అక్కడ చూపించడానికి ప్రయత్నం చేశాను నేను డివోషన్ ఈజ్ భక్తి ప్రేమ స్వచ్ఛత భక్తి ఈజ్ బీయింగ్ యువర్ బెస్ట్ వెన్ ఇట్ ఈజ్ బీయింగ్ యువర్ బెస్ట్ ఇట్ ఇంప్లాయీస్ గివింగ్ యువర్ బెస్ట్ ఇట్ ఇంప్లాయీస్ ఎక్సీడింగ్ యువర్ బెస్ట్ పదేళ్ల క్రితం నువ్వెంత హుషారీతో ఉన్నావో పదేళ్ల తర్వాత కూడా నువ్వు అంతే ఉషారితో ఉంటే పదేళ్లలోనూ పెరగలేదు ఎదగలేదని అర్థం పదేళ్లలో నీలో పెరుగుదల కావాలి ఎదుగుదల కావాలి బీయింగ్ యువర్ బెస్ట్ ఈజ్ గివింగ్ యువర్ బెస్ట్ గివింగ్ యువర్ బెస్ట్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ నిన్న మీల్ ఈజ్ టీ ఈజ్ ఇకొట్ క్యూ ఇజ్ ఇకల్ టు పీఈక్వల్ టు ఈజ్ ఎక్సలెన్స్ life is equal to time is equal to thinking is equal to questioning leads to learning is equal to progress is equal to pursuit of excellence p is equal to e p minus e is 0 pursuit of excellence is the purpose of life anchaa work is worship ante pursuit of excellence is the purpose of life ana maatadhu unna sthayi nunchi unnata sthayiki nee medhasu vikasinchavale nu perugavale nana mana oka vishayanni gamaninchatan jarigindi awakening divinity in yourself హెల్పింగ్ దట్ ఇన్ ఎవేకరింగ్ ది డివినిటీ ఇన్ అదర్స్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ దివ్యత్వ భావనల వల్ల ఏ ఆధ్యాత్మిక చింతన వల్ల ఏ సర్వాత్మనా భావన మనస్సులో చేరటం వల్ల నీ మాటలో తీరులో ఆలోచనలో ప్రవర్తనలో మార్పులొచ్చి నీవు సన్మార్గం వైపు వెళ్తున్నావో అది తెలుసుకున్న నీవు ఆ స్పృహను ఇతరులలో కలిగించటం నీ ధర్మం అంటే నువ్వు తెలుసుకున్నా రిజర్వ్ చేసి అట్టి పెట్టుకోకు షేర్ ఇట్ స్ప్రెడ్ ఇట్ అండ్ డూ ఇట్ విత్ లవ్ దాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎన్ వాట్ ఈజ్ వర్క్ అండ్ వాట్ ఈజ్ వర్షిప్ సాధారణంగా డబ్బు కోసం చేసేదాన్ని వర్క్ అంటాం ప్రేమతో ఆధ్యాత్మిక హిందంతో చేసేటువంటి దాన్ని వర్షిప్ అంటాం తెలిసిన విషయమే కొన్ని రోజుల క్రితం వర్క్ వర్సెస్ వర్షిప్ అనేవాళ్ళు అంటే ఆ రెండింటికేదో పోటీ ఉన్నారు ఆ తర్వాత వర్క్ అండ్ వర్షిప్ అన్నారు రెండు వేర్వేరు తేడాలు ఉన్నాయి ఆ తర్వాత వర్క్ యాజ్ వర్షిప్ అన్నారు రానోళ్ళు జైలే వచ్చినోళ్ళు చేసింద్రు అసగా కరే భూల్ గారు హోంవర్క్ కేంజమే ఆయ్ వచ్చేసి నేను పాపం నైన్ ఫిఫ్టీ కల్ వచ్చిండు ఎంతమంది అయ్యా అబ్బాబాబా అని అడిగిన ప్రశ్న టోటల్ ఎంతమంది అది థర్టీ ఎయిట్ ఇప్పుడు నేను నా ఉపన్యాసం తాకిడికి ఇద్దరు ఇవ్వాలి దుమ్మా కొట్టి ఉద్దేశంగా ఎంత పవర్ఫుల్ వ్యక్తి నేను నేను అనుకోలే నా ఉపన్యాసం ఇంత పవర్ఫుల్గా ఉంటుందని ప్రవాహంలో ఇద్దరు కొట్టుకుపోయారు పాపం వాళ్ళకే పనులున్నాయో ఏమో తెలియదు నాకు వర్క్ అంతేనా హోంవర్క్ అడుగుతాడు అయ్యో ఈయన రావడంతోనే ఏది హోంవర్క్ అని కాబట్టి అర్థం కాలే ఆ భయానికి చాలా పాజిటివ్ నేను కూడా పాజిటివ్ అదే ఈ విలువలని మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఈ విమో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటారు మనకేదో జనరేటర్ ఉన్నట్లున్నది కాసేపు పైన గది వస్తుంది అనుకోండి విలువలైతే మనం డిస్కస్ చేస్తూ ఈ విలువలు ఎటర్నల్ పర్మనెంట్ సర్వకాల సర్వాతీత వ్యవస్థలకు అంగీకరించవలసినటువంటివా లేక కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల వాళ్లు పాటిస్తున్నటువంటి విలువలా అందరికీ వర్తించే విలువలు గనక అయినట్టయితే ప్రపంచమంతా ఒక్క తీరుగా ఉండవలే గదా ప్రపంచం ఒక్క తీరుగా లేదు గదా కరెక్ట్ ఇవన్నీ ప్రశ్నలు మన మనస్సులో వస్తాయి కాని మనం ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే ఉదాహరణకి నేను ఇందాక ఒక పర్వత శిఖరం బొమ్మ చూపించాను ఆ రాయిని బద్దలు కొడితే ఏమవుతాయి తేణువులు అవుతాయి ఇసుకు రేణువులాగా చూరచూర అయిపోతుంది అని ఇప్పుడు కొన్ని కింద ఉంటాయి కొన్ని రేణువులు కొన్ని పైన ఇంకొన్ని పైన ఇంకొన్ని పైన ఇప్పుడు నిజానికి దేవాలయంలో పైన శిఖరాన్ని మనం చూసి దండం పెడితే చాలా గొప్పది కాదని నేను అనను కాని ఉన్న రాళ్లు బలంగా ఉన్నందువల్లనే ఆ దేవాలయ శిఖరం నిలిచింది పునాదుల్లో ఉన్న రాళ్లు గనక అవి తమ పని చేయకపోతే శిఖరం మీద రాళ్లు నిలవవు అంటే నీవు ఏ స్థానంలో ఉన్నావనేటువంటి దాన్ని బట్టి కాక నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తున్నావా లేదా అనేటువంటిదే ఫండమెంటల్ పాయింట్ సార్ నేను గనక ఈ మొత్తం డివిజన్ కి ఇంజనీర్ గనక అయితే అప్పుడు పని చేస్తా సార్ అంతవరకు చేయవా ము చీజ్ బనాదో ఉస్ వక్ బతావుగా మనకి ఆకర్షకుంగా అదేం పద్ధతి నీకప్పబడ్డ పని ను గనక సవ్యంగా చేస్తే అవకాశం వచ్చినప్పుడు నీకు ప్రమోషన్స్ వస్తాయి అప్పుడు నీ మాట ఇతరులు వింటారు అరే ఇరవై ఏళ్ల కల్లి వింటున్నాయి చాలా మంచి వాడు చక్కగా పనిచేస్తాడు అందరితో మంచిగా ఉంటాడు అంటే అందరినీ సహకరిస్తాడు ఇరవై ఏళ్ల కల్లీ వింటున్న దరిద్రుడు వీడు ఎక్కడ అక్కడ మటాషు అంటే మిగిలిన ప్లీజ్ కోఆపరేట్ విత్ అంటే కోఆపరేట్ చేస్తారా మీరు జాబ్ నువ్వు ఎలాంటి వాడో మాకు తెలీదా మీకేమనుకోపోతే ఒక మాట చెప్తా ట్రాన్స్ఫర్ అయ్యి పోస్టింగ్స్ వస్తాయి చూడు పోస్టింగ్స్ రావడంతో నువ్వు ఎలాంటి తోడవో నీకన్నా ముందే ఆ వార్తలు చేస్తాయి అవునా కదా నేను జారా అచ్చా అన్నావు ము అన్నావు అంటే ఏమర్థమైంది ఏమర్థమైంది పోతే పీడపోయిందని అనుకుంటుండే వీడికన్నా దరిద్రుడు వస్తున్నాడు కదా మనకు కానీ నీ లేదు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ యూ హ్యావ్ టు సఫర్ ఆర్ ఎంజాయ్ ఎక్సెట్రా ఇది ఎప్పుడు వస్తుందో వస్తుంది గాని ఓ పనిచేద్దాం పది గంటల రండి మీకు వస్తే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను నేను అక్షరానికి మించినటువంటి గిఫ్ట్ ఇంకొకటి లేదు మీకు వివేకానంద పుస్తకం ఒకటి ఇస్తున్నా ఈ పుస్తకంలో ఉన్న ఆలోచనలు చదివినట్టయితే అర్థం చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి అందుకని మీకు ఇస్తున్నా ఇది ఇంగ్లీష్లో ఉన్నది సహజరా మాకు అనుకుంటే మీ ఇష్టం మీరు తెలుగులో కూడా దొరుకుతుంది మీరు కొనుక్కొని చదవచ్చు ఇప్పుడు జరవకండి లెక్చర్ మిస్ అవుతారు సీట్ మీద పెట్టండి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సరవదు కాని నేను మీకు ఓ మాట చెప్పాను రోజు పొద్దున్నే లేచి మంచి ఆలోచనల విత్తనాలను మీ మనస్సులో నాటుకోండి అని చెప్పానే అలా మీరు చదవదగ్గ పుస్తకాలలో ఒక పుస్తకం నేను మీకు ఇచ్చాను అంటే ఇదే చదవండి అని కాదు నిన్నే చెప్పిన మీకు ఇష్టం వచ్చింది చదవండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది చదవండి రాలేదు అది ఎరజెండ రెండర్ రజెండర్ రెండర్ రజెండర్ రెండర్ రెండర్ రెండర్ రజెండర్ రెండ రజెండర్ రెండ రజెండర్ రెండర్ రజెండర్ రెండా అదన్నా అనుకోండి కనీసం ఆవేశం అన్న వస్తుంది నువ్వే యూనియన్ కేఫ్యేటుడు నాకేం తెలుసు నీకు వచ్చిన పాట పాడుకో కానీ మంచి పాట పాడుకో అందరూ బాగుపడాలని పాడుకో నీవు పనిచేయటం వల్ల అందరి క్షేమం సిద్దించాలని కోరికతో పనిచేయాలి అడాప్ట్ వర్క్ ఈజ్ వర్షిప్ యాటిట్యూడ్ దట్స్ ది బిగ్గెస్ట్ ట్రిబ్యూట్ యు ఆర్ గోయింగ్ టు పే అందుకని ఇందాక నేను నాలుగు రకాల రుణాలని చెప్పాను దైవ రుణము సంఘ రుణము అని ఈ రుణాలు తీర్చుకున్నట్ైతే భగవంతుడు నిర్మిడ్చుకుంటాడు ఈ రుణాలు తీర్చుకోకుండా అట్టి అప్పులు పెంచుకుని గనక మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఆయన అయ్యయ క్యా మిస్టేక్ ఇయామైనా ఈ స్కోప్ ఐదాకీయా అంటారు దృష్టిలో పెట్టుకుంటే చూసుకుంటే నెంబర్ టూ యు ఆర్ రైట్ ఇంకా ఎక్కడో బిగినింగ్ లోనే ఉన్నాం ఏం తీవాలి టీ ఇంత ఆలస్యం అవుతుంది వానబడ్డందుకు పోయి మార్పుకు లోను కాకుండా పర్మనెంట్ గా అన్ని కాలాలలో అన్ని దేశాలలో ఉండేటువంటి న్యాయాల మార్పుచ్చు ఉదాహరణకు భారతదేశంలో ఒక రెండు వందల రెండు సంవత్సరాల క్రితం సతీ సహగమనము అనే ఒక ఆచారం ఉండేది ఆచారానికి మూలమేమిటంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకు వేరే జీవితం ఎందుకు పనిలో అవే కట్టెలతో ఇద్దరిని తగలబెట్టాయి ఎకానమీ ఓడిగొంటే ఒకటి ఫ్రీ అంటారు కదా అనరా అంటారు కదా మనం పోతాం కదా షాప్లోకి ఓడికొంటే ఒకటి ఫ్రీ అన్నందుకు అట్లా ఓడిపోతే ఇంకోటి కూడా తగలబెట్టేస్తే ఖర్చులు మిగులుతాయి అన్నట్టు సరే అది మంచి చెడు అనేది చెడు అని మనకు తెలుస్తున్నది అనుకో మరి ఎందుకు అనుకున్నారో ఏమో మనకు తెలియదు అది కాదు నా డిస్కషన్ రాజారామ్మోహన్ రావు పెద్ద మనిషి వచ్చి ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఆయుష్ వాళ్ళది చావే గనక ప్రాప్తం ఉంటే భగవంతుడు తీసుకెళ్తాడు నువ్వు తీసుకెళ్లి ఆ నిపుణుల వేయటం ఏమిటి అని తీసుకొచ్చినందుకు ఈనాడు ఆచారాన్ని మనం పాటించటం కదా మరి ఆనాడు పాటించకపోతే తప్పు పరిగణించే సమాజం ఈనాడు పాటిస్తే తప్పు కింద అంటే మరి ధర్మానికి పాటించవలసిన రూల్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్టే కదా అట్లా కొన్ని కాలానుగుణ్యంగా మారతాయి కానీ కాలానుగుణ్యంగా మారినటువంటివి కొన్ని ఉంటాయి వాటిని శాశ్వత విలువలు అంటారు ఉదాహరణకు సత్యము చెప్పవలే అని ఉంది ఇది ఎప్పుడన్నా ఏ తరంలోనైనా ఏ యుగంలోనైనా ఏ దేశంలో ఏ మతంలో అయినా అవధని చెప్పి అని చెప్పని ఎవరైనా అనరా పర్మిషన్ ఇచ్చిందిరా ఇవరే కాకపోతే సత్యం చెప్పాలని తెలుసుగాని పాటించము లేక అన్ని సందర్భాలలో పాటించము లేక రోజుకాయన పదిహేడు బద్దాలు చెప్తాడు సార్ నేను మూడేళ్ళు చెప్తా అది వేరే సంగతి అనకనే నేను మేలు ఆయన పనున్న పని లేకపోయినా అన్ని అబద్దాలు చెప్తాడు సార్ నేను అవసరం ఉన్నప్పుడు గిర్రీంత వాడుకుంటా శుక్రనీతిలో వారి జాక్షులందు వైవాహికములందు డాష్ డాష్ డాష్ సందర్భాలలో అబద్దాలు చెప్పొచ్చు వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేసి అది వేరే విషయం కానీ చెప్పకూడదు ఒక్కసారి నువ్వు అబద్దం చెప్తే అది నాకు తెలిస్తే నేను పది మందికి చెప్తే పది మంది కలిసి ఏం చెప్పాడు అనే ముద్రగనక నీ మీద పడినట్టయితే రేపు వాట్ ఈస్ గోయింగ్ టు మీ యువర్ చూచర్ ఇదిలాంటి మనిషి అయిపోయింది ఒకసారి ముద్రపడింది మిగిలిన వాళ్ళందరూ కరెస్పాండెన్స్ కంటిన్యూషనరీ కాన్సిక్వెన్షియల్ అండ్ సీక్వెన్షియల్ అని చెప్పాలంట సో ఫ్యాషన్స్ లాగా మారదు దే ఆర్ యూనివర్సల్ యూనిఫామ్లీ అప్లికబుల్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ క్యాస్ట్ క్రీడ్ ఏజ్ జెండర్ అండ్ సో ఆన్ అనేటువంటి ప్రశ్నకు మనం స్థిరమైన నమ్మకం కలిగి ఉన్నప్పుడే మన ప్రవర్తనలో ఆ ధైర్యం ఏర్పడుతుంది పతనమవుతున్నటువంటి విలువల కారణంగా ఒక శూన్యం ఏర్పడుతుంది సమాజంలో శూన్యం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగించదు మనస్సులో ఉన్న చంచలత్వం వల్ల వెరైటీ కోరికలు కోరికలు కోరికలు తిక్క తిక్క కోరికలు రావటం వల్ల వ్యసనాల వైపు వల్గారిటీ వైపు హింస వైపు బలహీనతల వైపు పరస్సు లాగేస్తుంది మీరేమనుకోకపోతే మనకు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది వాడు పాపం అదేదో స్ప్రే కొట్టుకుంటాడు ఓ వంద మందో రెండు వందల మందో వాడు వెంట పడుతుంది నేను ఇప్పుడు ఏమన్నా వెంట పడతారో అన్న మీరు పరిగెత్తుతారు కోరి పరిగెత్తుతారు నేను వెంట పడతానంటే నిదానంగా పోతున్నానని చెప్పినట్టు అయింది మీరు పరిగెత్తారంటే తొందరగా పోతుందంటే అర్థమండి అంతే తేడా మీకు సమధింది మరి ఇప్పుడు మా దేశంలో స్త్రీలంతా బలహీనులు కాదండి ఎవడో ఒకడు యాభై రూపాయల సెంటు కొట్టుకుంటే వాడంటే ఇస్కంసలా పెట్టుకుని పరిగెత్తుతావా ఏం అపరిపక్వ మానస్థితి నీ కంపెనీ అమ్మకాలు ఎక్కువ మా స్త్రీలను తక్కువ చేసి చూపించే అధికారాన్ని వస్తున్నాం నీకు అర్థమైందా సార్ నీ కంపెనీ యొక్క సెంటు అమ్మకానికి మా దేశపు స్త్రీలను తక్కువ చేసి చూపించే బలహీన మనస్తత్వం ఎక్కడిది ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ పోయి అది కోనుకొని కొట్టుకోవాలి ఉళ్ళోళ్ళందరూ వెంట పడాల ఇద్ధర్మమా ఏ రకమైన వ్యవహారాలను మనం ప్రోత్సహిస్తున్నాము అర్థం చేసుకోండి అంటే వాతావరణం ఎలా ఉంది నేను మద్యం గురించి చెప్పా ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ గురించి చెప్పాను ఫలానా టూత్పేస్ట్ వాడితే దగ్గరగా రా దూరంగా పోమో ఏ తురడంలో ఎవరు దగ్గరికి వస్తారో అందుకని మా టూత్పేస్ట్ వాడుంది ఆహోయ్ ఇప్పుడు మీరు చూసినప్పుడు మీకు అనిపించలేదు నేను చెప్పినప్పుడు అనిపిస్తుంది వచ్చిన ట్రాజెడీ అది చూసినప్పుడు కనుక మీకు అనిపించి ఉంటే మీరే ప్రొటెస్ట్ చేసి ఉండేవాళ్లు అప్పుడు అనిపించాలి బాగానే ఉన్నది దగ్గర గారు తీ బ్రేక్ తొందరగా తిరిగి రండి